ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా వేసే మీకు వందాలైనా సర్వోన్నతుడ సమస్త సృష్టికి మూల మీకే వందాలు వేసాయ ప్రభు ఆ యొక్క కలువరిసలలో మా పాపంలను శాపంలను రోగంలో వ్యసనంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి పర్లోకపు జ్ఞానం అనుగ్రహించినైనా మరి విశేషంగా మీ యొక్క కృపవరణల చేత మమ్మల్ని ఆశ్రయించి మీ సేవకులుగా తయారు మీకు వందాలు ప్రభు నైనా ఈ యొక్క సాయంత్రం సమయం నా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే తిరిగి వచ్చినాం మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా అంగీకారంగా మీ కొరకు జీవించలాగా సేపడండి తండ్రి ఈ రక్షణ భాగ్యాన్ని మేము కొనసాగించుకుంటే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు పరిశుద్ధులు కాబట్టి ప్రవ్వా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రతి వాక్యాన్ని మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రభావ అటువంటి పరిశుద్ధతలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనము శ్రమలో అనుభవిస్తుండగా ప్రభు వారందరినీ మేము ఏరీతిగా మీ కొరకు నడిపించుకోవాలా ఏరీతిగా వాళ్ళని సత్యంలో నడిపించాలా మీరే మాకు మార్గం దయచేయండి ఆ యొక్క వాళ్ళని నడిపించేలాగా మమ్మల్ని అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీకు అక్కడంతపు చివరి భాగంలో మేము ఉంటుండగానే అయినా మా అతను అందులోని వాక్యాలని మేము జాగ్రత్తగా పరిశీలించి వాటిలోని సత్యాన్ని నేర్చుకునేలాగానే సేపడండి వాటిని నేర్చుకొని భద్రపరచుకోలే ప్రభావ అనేకల వాటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్ సమాప్తి చివరిలో మేము ఉంటున్నాం అయినా మరియు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి వాటిని మేము జాగ్రత్తగా పరిశీలించి సిద్ధపడిలాగినా అనేకులను సిద్ధపరచేలాగా సేపడమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి అమ్మన్ హలలియా ఈరోజు ఇరవై నాలుగవ దినం కదా మార్చ్ రెండు వేల పదిహేనవ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్స్ ప్రకారంగా ఆశ్చర్యకరంగా మీకా గ్రంథము ముగించి నూట యాభై తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ బబులోనికి చెరలోనికి కొనిపోబడడం మనం చూస్తాం ఏడవ అధ్యాయం ముగించినాక నూట యాభై వాళ్ళందరూ బబులంలోనికి బానిసత్వంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తాం ఎంత చెప్పినను లోబడినివాడు ఎన్నిసార్లు చెప్పినను లోబడినివాడు హఠాత్తుగా నాశనమగును అన్న వాక్యం జ్ఞాపకం వస్తుంది క్రైస్తవ జీవితంలో అది మనకి బాహాటంగా కనిపిస్తూ ఉంటుంది ఇస్సైల్ పదాలు ఏ రీతిగా తిరుగుబాటుతనం చేసి జీవించు యుగ సమాప్తిలో దేవుని బిడ్డలు చెప్పుకుంటున్న వాళ్ళు ఆ రీతిగా జీవించినట్టు మనం చూస్తున్నాం ఈ ప్రవచనాలు మన కాలంలో మరి విశేషంగా నెరవేరడం మనం కళ్ళారా చూస్తున్నాం ఉదాహరణకి మీక గ్రంథము ఏడవ అధ్యాయము అంటే ఇసలు చివరిగా లేక పాత నిబంధన కాలకు ఇసాల్పేదలు చివరికి పాత నిబంధన కాలము ముగించే టైంకి ఏరీతిగా జీవించిండ్రు అన్న విషయాన్ని ఏడవ అధ్యాయంలో చూపిస్తున్నాడు వారి మీదికి దేవుని యొక్క శిక్ష రాబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు ఏడవ అధ్యాయము రెండవ వర్షం నుంచి మనం ఆ విషయాలు చూస్తూ ఉంటాం భక్తుడు దేశంలో లేకపోయాను మనం గమనించేదంటే పైకి భక్తి గాని దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళగా మన కాలంలో చూస్తూ ఉంటాం బయటకి ఎంత గంభీరంగా పరిశుధాత్మ అభిషేకం ఉన్నట్లు విజృంభించి అరుస్తున్నట్లు ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేరంటే వాళ్ళ వాక్యంలో సత్యం లేదన్న విషయం వాక్యాన్ని ధ్యానిస్తారు భక్తిగా ఉంటారు శ్రద్ధగా ఉంటారు అంత బాగుంటుంది ప్రార్థన వర్షిప్ అన్నీ బాగుంటాయి కానీ దాని శక్తిని ఎందుకు ఆశ్రయించలేరంటే అందులో సత్యం లేదు కాబట్టి మనుషుల కల్పితాల వాక్యము భక్తిగానే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా నమ్రతగా కనిపించినట్లే ఉంటారు బయటికి బయటికి చాలా భక్తి పరలాగా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళలో శక్తి లేదు అంటే వాళ్ళలో సత్యం లేదు కాబట్టి ప్రభువు లేడు ప్రభు లేకుంటే శక్తి లేదు ఎందుకంటే మనమంతా బలహీనలము ఆయన ఒక్కడే బలవంతుడు కాబట్టి మనం బలహీనం కాబట్టి మనకి కావాల్సిన బలము ఆయనలోనే ఉంది ఆయన నీ హృదయంలో లేకపోతే నువ్వు బయటికి భక్తి కానీ ఆయన శక్తి నీలో లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి రెండవ వచనము అదే మనకు జ్ఞాపకం చేస్తుంది దేశంలో భక్తుడు లేకపోయను మనం పోయేవరం చూసినాం అనేక సార్లు నిబంధన కాలంలో ఒక్కడు కూడా నీతి మంతుడు లేకపోయాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రాహం కాలం మొదలుకొని లోతు కాలం కదా సదమా గొమ్మర పట్టణ పట్టణాలని దేవుడు శపించబోతున్నప్పుడు శిక్షించబోతున్నప్పుడు అబ్రాహం దేవుణ్ణి గోజాడుతున్నాడు కనీసం యాభై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే ఖచ్చితంగా కాపాడుతా అంటాడు అప్పటికి అనుమానం అబ్రాహాకి కనీసం ఐదు మంది కాపాడతావా ఒకరుంటే కాపాడతావు అంటే ఖచ్చితంగా కాపాడుతా అంటాడు కాబట్టి అక్కడి నుంచి నీతిమంతులు ప్రభు పట్ ప్రభు ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాడు కాబట్టి బహాటంగా ఆయన శిక్ష కనిపిస్తుంది మనకు కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మనం అటుపోయిన వారం చూసినాము అటుపోయిన పోయిన వారమే కదా పాకిస్తాన్లో భయంకరంగా సెయింట్ జాన్స్ చర్చ్ అది కేథలిక్ చర్చ్ చర్చ్ ముదు బాంబు ఓడు బాంబు కట్టుకుని పోయి చాలా మంది చనిపోయారు అక్కడ దాని తర్వాత మన దేశంలో ఈ వారం చూస్తున్నాం మనం అంటే ఇప్పుడు మంగళవారం కదీది అంటే సండేకి ముందు ఎప్పుడైనా కానీ సండే వర్షిప్ డేసే జరుగుతూ ఉంటాయి ఇటువంటి అన్ని కాబట్టి మనకి ప్రభుత్వం ఎప్పుడూ చూపించింది మతినద్యంలో శ్రమల దినాలు ఆ దినాలు విశ్రాంతి దినమందే కానీ చలికాలం అందే ఉండకుండా చూసుకున్నాడు అని చెప్పిండు కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పిండు ఎందుకంటే ఆ రోజునలో మీరు చిక్కిపోతారు దొరికిపోతారు అన్నారు వాళ్ళు అమాంతంగా దొరికిపోతారు సర్పంలకు తేళ్లకు అన్న విషయాన్ని కాబట్టిర్మియా కాలంలో మనం చూసినాము అదే రీతిగా పోయినవరం చూసినాం మనము ఇర్మియా ఐదవ అధ్యాయం మొదటి వర్షంలో అదే రీతిగా ఉంది దాని తర్వాత ఇంకెక్కడ చూసినాం యేష గ్రంథంలో చూస్తున్నామా కాబట్టి కనీసము మూడు నాలుగు సార్లు చరిత్రలో ఈ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటుంది దేశంలో అంటే తన ప్రజలలో ఒకడు కూడా భక్తి లేడు లేక నీతిమంతుడు లేడు లేక యథార్థవంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏడవ అధ్యయం కష్టపడికి సంపూర్ణంగా ఒక్కడు కూడా లేడు కాబట్టి ఒక్కడు కూడా నీతిమంతులు లేకపోతే ఖచ్చితంగా ఆయన శిక్ష రాక తప్పదు ఎందుకంటే సుదమ గుమ్మరాన్ని ఏరీతిగా శిక్షించిండో ఆ రీతిగానే ఇక్కడ ఆయన శిక్ష రావాలా అదే విషయం మీకా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతాడు ఒక్క భక్తి లేకపోతే శిక్ష ఖచ్చితంగా తప్పదు అక్కడ అంటే అక్కడ మొత్తము పునాదులో చెడిపోయినాయి అన్న మనం అదే చూసినాం పరివారం పునాదులు చెడిపోతే నీతిమంతులు ఏం చేస్తారంటే పక్షురాజు వాళ్ళు పక్షుల వాళ్ళే ఎగిరిపోరు పునాదులు చెడిపోతే పక్షిరాజు ఎగిరిపోయినట్లు ఎగిరిపోకుండా పునాదుల్ని మరమ్మతు చేయాలి కదా ఎవడన్నా అదే చేస్తాడు నాకేం నాకేం కర్మ నాకేం నాకేం పట్టింది నేను తప్పిపోతా నేను నేను ఎగిరిపోతా అన్న తలంపు మనుషులకు ఉంటుంది కానీ పునాదులు చెడిపోతే మనం ఎగిరిపోము దావేది రాజు అదే అంటున్నాడు పునాదులు జడిపోయినాయి సౌలు రాజు కాలంలో పునాదులు చెడిపోయినాయి సౌలు రాజు ఇస్రాం దేశం మీద మొట్టమొదటి రాజు సంపూర్ణంగా మంత్రగాల దగ్గరికి వెళ్లడము దయ్యలని దయ్యాల దగ్గర పోయి విజ్ఞాపన చేయడం ఇట్లాంటివన్నీ చేసిండు ఆయన ఆయనలో దుష్ట ఆత్మ చూస్తాం ఒకప్పుడు పరిశుధాత్మ అభిషేకం ఉండే కృపారులు కూడా ఉండే ప్రవచించినాడు ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి ప్రవచించినట్లు మనము సమయాల గ్రంథం ధ్యానిప్పుడు చూస్తాము ఆయన మీద ఉదయం అభిషేకం ఉంటే సాయంత్రం వరకు అభిషేకం ఉన్నట్లు అక్కడ మనం అది అందరు చూసిండ్రు అది ఆశ్చర్యకరమైన అభిషేకం అంత స్పెషల్ అభిషేకం ఉన్నది కానీ చివరికి దయా ఆత్మ అతని పట్టణము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అనేది చూస్తాం కదా ఆయన మీద ఉన్నట్టు పరిశుధాత్మ అభిషేకము ఎవరి మీద ఉండేనా ఎఫ్త మీద కూడా లేకుండే ఎఫ్త మీద ఉండే ఆత్మ ఆ ఆత్మ వచ్చేటప్పుడు లేచి ఆయన యుద్ధానికి పోయినట్టు మనం చూస్తాం కానీ సంసోన్ మీద ఉన్నటువంటి స్పెషల్ ఆత్మ అభిషేకము ఎవరి మీద లేదు కానీ గొప్పజనానికి సాదృశ్యం సంస్థను తన ఆత్మను పోగొట్టుకోవడము శ్రమల పాలై మరణిస్తున్నప్పుడు ప్రభుణాన్ని క్షమించినప్పుడు తిరిగి తన ఆత్మను అనుగ్రహించడం ఇద్దరు సాక్షులు మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు కూడా ఇద్దరు సాక్షులు కూడా గొప్ప జనానికి సాదృశ్యం కానీ మనుషులు తన ఆ రీతిగా స్వీకరించారు మనం త్వరలో వాటి వరకు సిద్ధపడుతున్నాం ఎందుకంటే మీక గ్రంథం ముగించేటప్పటికి మనము ఏ ఏ ప్రవచనాలు ధ్యానించాలనో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం కానీ దేవుని విధానం మనం అర్థం చేసుకోవాలి ఏ రీతిగా ఆయన నడిపిస్తే మనం ఆ రీతిగా పోవాలా ఆయనకంటే ముందు పరిగెత్తడానికి వీల్లేదు ఈ విషయం మనం ఎప్పుడన్నా సేవ జీవితంలో నేర్చుకోవాలి ఆయన కంటే ముందు పరిగెత్తుతుంటే మనం శ్రమ పాలవుతా ఉంటాం కనిపెట్టాలి ఎంత ఆలస్యమైనా కనిపెట్టాలి ఎందుకంటే మన దృష్టిలో అది ఆలస్యం కానీ దృష్టిలో తగిన సమయం ఎప్పటికైనా బాగా అర్థం చేసుకోవాలి మానవ బలమైనది ఏంటంటే ఆలస్యమైపోతుంది నా జీవితంలో అన్ని ఆలస్యమైపోతున్నాయి అనుకుంటాం కానీ నువ్వు అనుకుంటున్నావు ఈ లోకాతీతంగా చూస్తే ఈ క్యాలెండర్ ప్రకారంగా చూస్తే అన్ని ఆలస్యమే ఒకవేళ క్యాలెండర్ లేదనుకోండి ఉదాహరణకి క్యాలెండర్ అనేదే లేదనుకోండి ఆలస్యం ఉంటుందా ఏముంటుంది ఆలస్యం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అని ఉంటుందా ఉండదు కదా కాబట్టి అది తగిన సమయం అనుకోదా కాబట్టి మానవులు కల్పించిన విధనలతో మనం పోల్చుకుంటే సమస్తం ఆలస్యం లాగానే ఉంటుంది అయ్యో నేనేం సాధించలేకపోయినా పాసరంలో బలైన నేను ఇంత ముస్లిం ఇంకా చర్చ నేను ఇంకా సంపాదించుకోలేదే ఏం చేయలేదే ఇలాంటి వేదన నిన్ను పీడిస్తాడు దుష్టాత్మంది మనకి దేవుడు ఎప్పుడూ చూపించిండు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరంలో నేను ఎప్పుడు నివసించను నువ్వు కట్టు నేను గులగొడతా నువ్వు కట్టు నేను గులగొడతా అని ఎన్నిసార్లు అది కట్టినా కులగొట్టబడింది మనం చూస్తాం అది సరే ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో మనం మీక గ్రంథం తర్వాత చూస్తాం అది కులగొట్టడం బబులోను వాళ్ళు కూలగొట్టబడ్డాక బి చెరగా కొన్నిక వాళ్ళ బబులో నుంచి తిరిగి వచ్చి హగ్గాయి కాలంలో మళ్ళీ నేహమీ కాలంలో దాన్ని తిరిగి కట్టడం మనం చూస్తూ ఉంటాం మళ్ళా తర్వాత వాళ్ళు చెరి కొనిపోబడటము మళ్ళీ కూలగొట్టడము దాని తర్వాత కృత నిబంధన కాలంకొస్తాం కృత నిబంధన కాలంకొస్తే దాన్ని తిరిగి మరమ్మత చేసి మళ్ళా పునాదులు సరి చేసి మళ్ళా గోడలు సరి చేసి మందిరాన్ని మళ్ళా అలంకరించి కడతారు సరే మొదటి మందిరము రెండవ మందిరం రెండు మందిరాల గురించి చూస్తాం బైబుల్ అంతట్లో కాబట్టి సరే మీకా గ్రంథం కష్టపడికి మందిరము మీకా గ్రంథం తర్వాత మందిరం సంపూర్ణంగా నిర్మూలమైపోతుంది ఎందుకంటే బబులోను సామ్రాజ్యము వీళ్ళ మీదకి దాడి రావడము దాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేసి కులగొట్టడము ఈ శిల్పాల అందరినీ బానేసలాగా బబులోను ఆశూర్ ఈ రెండు దేశాలను దేవుడు వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు కాబట్టి దాని గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం వాటిని జ్ఞాపకం చేస్తాడు బబులోను గురించి జ్ఞాపకం చేస్తాడు ఈ ఈ యొక్క పత్రిక ఈ యొక్క ఏడవ అధ్యాయ ముగింపులో మనం ఆ విషయాలు గమనిస్తాం కాబట్టి క్లుప్తంగా మనం త్వర త్వరగా ఈ విషయాలు తీసుకుందాం సరే వీళ్ళని ఎందుకు ఆ రీతిగా తయారైపోయినరు రెండవ వర్షం నుంచి భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థ ఒక్కడును లేడు అది అది కఠినంగా చెప్తున్నాడు భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థ ఒక్కడును లేడు అందరూ ప్రాణహాని చేయటై పొంచియుండు ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు చేయ పూను పొందురు యుగ సమాప్తి జరిగేది ఇదంతా రెండు చేతులతో కీడు చేస్తున్నారు మనుషులు వాడి హృదయం అంతా చెడుతనంతో నిండింది బాల్యం నుంచి వాడు పెదగేటప్పటికీ మరీ క్రూరంగా తయారైతున్నాడు కిరాతకుడుగా తయారైతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఎందుకు చెడిపోయింది దేశం పైగా మన కాలంలో ఇవి నెరవేర్తున్నావో మనం పరిశీలించుకోవాలి పోరావరం దీర్ఘంగా ధ్యానించినము బట్ మన కాలంలో చూడండి మొదటిది అధిపతులు బహుమానము కోరుదురు న్యాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేదురు అలాగారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు అంటే వాళ్ళ హృదయ వంచాలు తీర్చుకునే వరకు వాళ్ళు ఆరీతిగానే ఉంటారు అంటే దేశం మొత్తం చెడిపోయింది అన్న విషయాన్ని లంచంతో మోసంతో దగాతో చెడిపోయింది అన్న విషయం మనుషులు ఇతరుల నుంచి ఏదో ఒకటి ఆశించాలా అన్న గుణగణం కలిగిన వారు యుగ సమాప్తిలో అన్నది ఎక్కడ వెనగాని నువ్వు ఒక ఆఫీస్కి పోతే వీరి నాకు ఏమొస్తుంది అని ఆశిస్తారు ఒక ఆఫీస్ చూపించండి కరప్షన్ లేని ఆఫీస్ నరేంద్ర మోడీ బాహాటంగా చెప్తుండ్రు కరప్షన్ నేను మొత్తం నిర్మూలిస్తా అదే రీతిగా కేసీఆర్ కూడా చెప్తున్నాడు కదా కేసీఆర్ కూడా ఏమంటున్నాడు అంటే ఎవరన్నా లంచం అడిగితే పాల నంబర్కి ఫోన్ చేయండి అంటున్నాడు ఫోన్లు చేస్తున్నారు మనుషులు లంచాలు తీసుకుంటున్నా ఉంటున్నారు పనులు అవుతున్నాయి మనుషులు అట్లా అలవాటు పడిపోయారు కానీ ఎవరన్నా దీన్ని క్లీన్ చేయగలరా ప్రపంచంలో ఎక్కడ కూడా క్లీన్ చేయరు చైనాలో పెద్ద పెద్ద మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ లంచం తీసుకుంటే వాడిని జైలు వేస్తారు పట్టుబడితే కంపల్సరీ జైలు వేస్తారు అనేసి ఆగిపోతుందా వాడు జైల్లో వేరే వాడు తీసుకోకుండా ఉంటుందా అది నడుస్తే ఉంది కాలం ఎందుకు అంటే ఈ ప్రవచనాల్ని నెరవేరలా కావచ్చు సరే మీరు అనొచ్చు ప్రవచనం నెరవేర కాబట్టి వాడు లంచం తీసుకుంటున్నా కాదు మనుషులు ఈ రీతిగా తయారైతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు ఈ ప్రవచనలు రాయబడ్డాయి కాబట్టి మనం ఏ రీతి కూడా ఈ ప్రవచనం మనం జానించినప్పుడు నువ్వు అట్లు ఉండొద్దు నోవాహు తన తరంలో నిందరహితుడుగా ఉన్నాడు సుధమ గుమర కంప్లీట్ అక్రమంతో నిండి ఉంది లంచగొడ్డేతనంతో నిండి ఉంది అవన్నీ మనం చూస్తాం సుధమ గుమర కాపరస్ల కాలంలో కానీ తన తరంలో నిందరహితుడుగా ఉన్నాడు లోతు తన కుటుంబం ఒకటి సరే అదే రీతిగా నోవహు తన తరంలో నిందరహితుడుగా ఉన్నాడు అబ్రాహం తన తరంలో నిందరహితుడు ఉన్నాడు యుగ యుగంలో మనం చూస్తూ ఉంటాం అట్లీస్ట్ ఒక కుటుంబం నిందరహితంగా ఉంటుంది కాబట్టి క్రైస్తవ కుటుంబం నేను ఒక కుటుంబం అంటే ఒక గోత్రం గురించి మాట్లాడింది యుగ సమాప్తిలో దేవుడు ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోడు దేవుడు ఎప్పుడు తన బిడ్డల్ని ఏర్పరచుకుంటాడు నువ్వేదా మా కుటుంబాన్ని స్పెషల్ గా ఏర్పరచుకున్నాంటే నువ్వు శరీరంగా తయారైతున్నావు అన్న విషయం చాలా మంది సాక్ష్యం ఇస్తుంటారు దేవుడు మమ్మల్ని స్పెషల్ గా ఎన్నుకున్నాడు అంటే అట్లా ఏముండదు నువ్వు సంశోధన కాదు స్పెషల్ గా ఎన్నుకోవడానికి అది పాత నిబంధన కాలం ఇప్పుడు యుగ సమాప్తిలో అందరినీ యాచకులుగా ఏర్పరచుకుంటుండే దేవుడు ఈ సత్యం నువ్వు అర్థం చేసుకోవాలా ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వాళ్ళందరినీ అయినా ఏ ఎవరైతే తనని సొంత రక్షణగా స్వీకరిస్తున్నారో వాళ్ళందరినీ తన బిడ్డలుగా తయారు చేసుకుంటున్నాడు తన బిడ్డలుగా తయారు చేసుకుని తన అభిషేకాన్ని అనుగ్రహించి తన సేవ జీతం నడిపిస్తూ యాచక సమూహంగా తయారు చేసుకుంటు ఆయన తిరిగి వచ్చినప్పుడు రాజుల వంశంలో మనల్ని ఏర్పరచుకుంటాడు రాజ్య పరిపాలన మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినాక అది విధానం అది కాబట్టి మనం స్పెషల్గా బొట్టుబెట్టి పిలిచింది గానే కాదు మన భాషలో చెప్పాలంటే ఇండియన్ భాషలో చెప్పాలంటే నీకు స్పెషల్గా బొట్టుబెట్టి పలాని చర్చి పాలని కుటుంబము పలాని వంశం నుంచి అనేది ఏం లేదు సకల గోత్రంలో నుంచి ఆయన ఏర్పరచుకుంటున్నాడు మనుషులని మతశవర తిరునాలు మనం అదే చూస్తాం సకల గోత్రం నుంచి ఏర్పరచుకుంటున్నాడు కొనుక్కున్నాడు మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు కాబట్టి ఇవన్నీ మనకి బయలుపరచడం కొరకు ఆయన మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో ఏ రీతిగా ఉంది క్రైస్తవ జీవితం అనే విషయం మొత్తము మోసంతో నిండింది ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవ దేశాలనే లంచగొండితనము అన్యాయము ఎక్కువ ఉంటుంది నేను మీకు ఎన్నిసార్లు రుజువు చూపించినా కూడా ఎందుకంటే దుష్టుడు ఎవరిని పట్టుకొని పీడించాలా దేవుడి బిడ్డల్లే పట్టుకుని పీడించాలా వాడి విధానం అది ఎందుకంటే వాడు ఎట్లా పోడు పర్వే చెప్పింది వాడు ఎట్లా పోడు పోయే వాడిని పోనీయాడు వాడి గుణగణం అది వాడు అక్కడి నుంచి పడద్రోయబడ్డాక ఎవడు కూడా అందులో పోనియద్దు ఎవరు కూడా పర్వ ప్రాజంలో అడుగు పెట్టనియద్దు అనేది వాడు తీర్మానించుకున్నాడు వాటి వాడి విధానం ఆ విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వానికి దూరంగా ఉండడమే మంచిది కదా అంటే వానికి దూరంగా ఉండడం అంటే వానికి గుణగణాలకు దూరంగా ఉండాలా వాని గర్వము ద్వేషము ఈర్ష కుళ్ళు కుట్ర ఇవన్నీ వాటిలో గుణగణలున్నాయి వాటి నుంచి మనం దూరంగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యుగ సమాప్తిలో ఏ రీతి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి నాలుగవ వచనంలో మనము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్న క్రైస్తవ గుంపులు కనిపిస్తూ ఉంటాయి ప్రతి క్రైస్తవ బోధలో మనకు కనిపించేది ఏంటంటే రెండే గుంపులు కనిపిస్తూ ఉంటాయి పాపులు పరిశుద్ధులు రెండు గుంపులే కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ రెండు గుంపులు కూడా ఎన్నిగా విభజింపబడ్డాయన్న విషయమే దేవుడు మనకు చూపించింది ఎన్నిసార్లు ఇక్కడ అదే నాలుగవ అదనం మనం చూస్తాం చూడండి వారిలో ఏక ఏకపట్టుగా ఉన్న వారిలో చూడండి ఏముంది మొదటిది వారిలో మంచివారు అంటే బయటికి కనిపించేవారు బాగా అర్థం చేసుకోండి వారిలో మంచివారు అంటే దేవుడు చెప్పాలా కదా వీడు మంచోడని వారిలో మంచివారు ఎందులో ఏక పట్టుకున్నారు మీ ఇందాక చూసినారు లంచం తీసుకోవడంలో బహుమనులు ఆశించడంలో కిరాతకంలో దాని తర్వాత కీడు చేయడంలో మోసము చేయడంలో వాళ్ళు ఏకపట్టుగా ఉన్నారు ఏకపట్టుగా ఉన్న వారిలో మంచివారు అంటే ఏమైనా అర్థం ఉందా మీరే బాగా అర్థం చేసుకోండి గుంపులో మంచి వాళ్ళు ఉంటారా అంటే బయటికి మంచిగా కనిపించేవాళ్ళు అన్న విషయం వీళ్ళనే స్వనీతి పనులు అంట బైబుల్లో ప్రసంగిలో ఎక్కువగా నీతిమంతుడుగా ఉండకూడ అర్థం ఏంటంటే నువ్వు బయటికి చూపించుకోవడానికి నీతిమంతులు అది స్వనీతికి సంబంధించింది క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనత మనం బయటకేదో నీతి మంత్రుల లాగా కనిపించడానికి ప్రయాసపడతా ఉండటం అవసరం లేదు సమస్తం తేటగా ఆయన కనిపిస్తుంది నీతి మంత్రునిగా కాదనేది ఆయన రక్షణనుభవంలో ఉన్న వాడవు నువ్వు ఆయనకు నీతి కనిపించాలి అంతేగాని లోకానికి కనిపించడం లేదు ఈ లోకానికి నువ్వు వెలుగులాగా ఉండాలి అంతేగాని నీతి మంత్రుని లాగా కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే దేవుని బిడలలో ఏ రీతిగా ఉన్నారంట వారిలో మంచివారు ఎట్లున్నారంట అంటే కీడు చేసే వాళ్ళే కానీ కొంత మంచి పనులు చేస్తున్నారు బాగా అర్థ చేసుకోండి నువ్వు లంచం తీసుకొని దేవుని సందానికి వచ్చి కానుక ఇస్తే నువ్వు మంచివాణం అవుతావా నువ్వు దొంగ చేసి సంపాదించిన అట్లకి కొంత తీసుకొచ్చి దేవునికి సేవకు సమర్పిస్తే నువ్వు మంచివాణి అవుతావా ఎట్టి పరిస్థితి కదా అంటే నువ్వు దొంగవే కానీ బయటికి కనిపించేది మంచి పనులు చేసినావు మంచివాడు అని బిరుదు పొందుతున్నావు కానీ అసలు దొంగవే నువ్వు చేస్తుంది అవినీతి పనే దేవుడు చెప్పిన వాక్యానికి విరోధంగా జీవిస్తూ ను బయటకి ఎంత నీతిమంది అనిపించినా ఆయనకు తెలుసు నువ్వు స్వనీతిని ఆశ్రయించినవాడు ఆయన ఎప్పుడు కూడా నీ తప్పుని కిపుచ్చాడు నీ తప్పులను తుడిచివేయడానికి కొరకు ఆయన లోకంలోకి వచ్చింది ఆ విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి వారిలో మంచి వారు ఎట్లున్నారంట ముండ్ల చెట్ల వంటి వారు అంతేనా కరెక్ట్ కాబట్టి మొత్తం దేశంలో వాళ్ళు ఎట్లున్నారంట ఒక కుంపది ముండ్ల చెట్లు ముండ్ల చెట్లు అంటే ఎటువంటి చెప్పండి దానికి ముండ్లు ఉంటాయి కదా కాబట్టి ముండ్లు అనగానే మనం ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మీయ చిహ్నం ఏంటంటే అది తెళ్ళకి సాదృశ్యం కదా ఇప్పుడు చూడండి సరే ముండ్లు తెళ్ళకి సాదృశ్యం కాబట్టి వారిలో యథార్థ వంతులు ఎట్లున్నారంట ముండ్ల కంచె ముండ్లు ముండ్లుగా ఉందరు అంటే చెప్పండి ముండ్ల కంచె ముండ్లు ముళ్ళుగా ఉందరు అంటే అది ఏంది అది కొమ్మ ఉంటుంది చెట్టుకి చెట్టు కొమ్మకి ముళ్ళు ఉంటాయి వాళ్ళు ముళ్ళు ఒక గుంపు ముళ్ళ వారు అంటే మనకు బాగా అర్థమవుతుంది కానీ ఆ ముళ్ళు దేనికి ఉంది కొమ్మకుంది కొమ్మది ఏనుకుంది చెట్టుకుంది చెట్టుకుంది కంచంటే చెట్టే కాబట్టి చెట్టుకుంది కాబట్టి చెట్టుకు సాదృశ్యంగా ఉంది ఇంకొక గుంపు అది కాబట్టి ఎప్పటికైనా ఇది ఆత్మీయ చిహ్నాలు సర్పములు తేళ్లు ఎప్పుడు కలిసి ఉంటాయి అవి ఒకటే సహవాసంలో ఉంటాయి కానీ బలహీనత ఏంటంటే వాటినే గుడ్డిగా నమ్ముకున్న మూడవ గుంపు దాంగు గురించే మనం బాధపడుతున్నాం ఇక్కడ వాళ్ళని ఎట్లా ప్రభు చెంతగా నడిపించాలా అన్న వేదననే మనల్ని వెంటాడుతుంది కదా చూడండి బయటికి నువ్వు యథార్థవంతంగా కనిపిస్తున్నావు అంటే ఎంతో పరిశుద్ధుడు ఎంతో భక్తి గలవాడు బా ఎంత బాగా వాక్యం చెప్తుండు యథార్థత మీకు ఎక్కడ కనిపిస్తుంది తెలుసా వీడు చెప్తుండే ఎంత సత్యము ఎన్నో మర్మంతో కూడా బోధ ఇవి కనిపించది కాబట్టి యథార్థత అంటే వీడు సత్యని యథార్థత అంటే సత్యం చెప్పడం బాగా అర్థం చేసుకోండి యథార్థవంతుడు అంటే వాడి నోట్ల నుంచి ఎప్పుడు సత్యమే ప్రకటించబడుతుంది కాబట్టి యథార్థవంతులలో యథార్థవంతులు ఎట్లున్నారంట వారిలో యథార్థవంతులు ఏరి చెత్త చెత్త గుంపులో ఉన్న వాళ్ళు యథార్థవంతులు అన్న విషయాన్ని అంటే వాళ్ళు కూడా బయటికి యథార్థత కనిపించేవాళ్ళు గంభీరంగా వాక్యాలు చెప్పేవాళ్ళు యథార్థత ఎప్పుడు బయటకు వస్తే ను వాక్యం ప్రకటిస్తుంటే వీడియో సత్యముందా లేదా అని ను ప్రకటిస్తావు ఎందుకంటే అపూస్తకాలను మనం అదే విషయం గమనిస్తాం వెరియన్లు శరణికుల కంటే గనులు అని సాక్ష్యం పొందినారు ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు పరిశీలించారు వాక్యం చెప్పు ప్రతి సేవకుని వాళ్ళు పరిశీలించారు వాళ్ళకి ఆ వివేచన దేవుడు అనుగ్రహించిండి ఎందుకు అనుగ్రహించండు వాళ్ళకి ఆసక్తి ఉంది వీడు వచ్చిండు వీడు చెప్పే వాక్యము మన ప్రభుకి అంగీకారంగా ఉందా లేదా అది మేము స్వీకరించాలా లేదా అని పరిశీలించరు లేదు కళ్ళు మూసుకుని ప్రభు అది కరెక్టా కాదా అని ఒప్పుకున్నది కాదు వాళ్ళు పరిశీలించారు కాబట్టి ఆత్మీయతను మనం అర్థం చేసుకోవాలి ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించాలా బైబుల్ వాక్యాలు బైబుల్ తోనే పరిశీలించాలా నువ్వు కళ్ళు మూసుకొని దర్శనాలు చూసి పరిశీలించేది కానీ కాదు అర్థమైతుందా అది బలహీనత నువ్వు ఆ రీతిగా పరిశీలించుకోవాలనుకుంటే ఖచ్చితంగా దుష్టాత్మ వచ్చి నేను మోసగిస్తాడు వానికి మనం అవకాశం ఇవ్వద్దు అందుకే ఈ వాక్యం బైబుల్లో ఉందా లేదా అని బెరియన్లు బెరియా సంఘస్తులు వాళ్ళు వాళ్ళ సంఘము ఎందుకు చూడండి తెసలోనికుల కంటే గనులు అని ఎందుకు చెప్పాడు అంటే కృత నిబంధన కాలంలో తెసలోనిక సంఘంలో చాలా మర్మములతో ఉండ అందుకే మీరు తెసోనిక గ్రంథం రాసిన పత్రికలు ధ్యానించినప్పుడు మీరు ఆశ్రపోతారు ఇతబడే సంగపు బోధ అక్కడ పుట్టింది దాన్ని తొక్కే పౌలు అటువంటి బోధ లేదు అనేది ఎవడో ఒకడు రేకెత్తిస్తాడు అది మళ్ళీ కొంతకాలానికి దృష్టి మళ్ళా తీసుకొస్తాడు మీరేం శ్రమ చేయడారు మీరు చవనే చవరు అనడం లేదా అవ్వతుంది మీరు చావనే చావరు ఈ పండు తింటే మీరు చావరు మరి విశేషంగా ఏముంది మరేమన్నాడు మీరు తిన్ననాడు వెంటనే మీ కళ్ళు తెరవబడతాయి మీరు అన్ని విషయాలు చూస్తారు స్పెషల్గా కాబట్టి అది మోసం అన్నట్టు కాబట్టి మీరు శ్రమలు చూడనే చూడరు అన్నా మీరు పండు తిన్నా చావనే చావరు అనేది ఒకటే రీతిగా ఉంది నాకైతే వాడి వాడి స్ట్రాటజీ అంటాం దాన్ని వాడి విధానం దృష్టిని మోసపు విధానం అట్లనే ఉంటుంది మీరు పండు తిన్ననాడు మీరు చవనే చ మీరు చవ అని ప్రభు చెప్తే ఫస్ట్ వస్తుంది వాక్యం ఎప్పుడన్నా కానీ ఎప్పుడైనా వాక్యం ముందు వస్తుంది ఎందుకంటే హెచ్చరిక ముందు దాని మోసం వాడు వచ్చి మీరు ఇది ఇది ఇది తినొద్దని చెప్పాడా ఇది తింటే మీరు చస్తరని చెప్పాడా మీరు చావనే చావరు వాడి వాక్యం ఆపోజిట్ ఉంటుంది ప్రభు వాక్యానికి కాబట్టి మీరు శ్రమలు చూడనే చూడరు మనం అంటున్నాం బైబుల్ అంతా క్రైస్తవ సంఘము శ్రమల గుండా పోవాల్సిందే ప్రభు చెప్పిండు శిష్యులు చెప్పారు పాత నిబంధన కాలకు ప్ర ప్రవచనాలు అన్ని మనం చూస్తున్నాం అవన్నీ దాన్ని ఆమోదిస్తున్నాయి శమలు గుండా పోక తప్పదు క్రైస్తవ సంఘం కానీ నువ్వు శమలు చూడకుండా ఎత్త బ్రదర్ అంటే నువ్వు బాగా అర్థం చేసుకోవాలా హవన్ ఏ రీతిగా మోసగించిందో సైతాన్ ఈరోజు కూడా హవన్ మోసగిస్తుంది అందుకని నువ్వు మోసపోకుండా వండాలంటే బెరియా సంఘస్తుల్లాగా తయారు కావాలా బెరియాలు ఏం చేశారు పరిశీలించారు ఎవరు పరిశీలిస్తున్నారు క్రైస్తవ సంఘంలో ఈరోజు బైబిల్ ఆదివారం వస్తే ఒక వచనం ధ్యానిస్తారు ఇంటికి వెళ్ళిపోతారు అట్లా ఎన్ని ఆదివారాలు అయినా కానీ ఒక్కొక్క వచనమే ధ్యానిస్తారు తొంభై వారాలు మనం లెక్క సంవత్సరానికి తొంభై వారాలు తొంభై ఎనిమిది వర్షాలే బైబిల్ అంతట మళ్ళీ తక్కిన వచనాలు ఎవరు క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది కాబట్టి బైబిల్ పఠనం అనేది చాలా ప్రాముఖ్యమైంది కుటుంబ జీవితంలో సేవ జీవితంలో అందుకే మీరు మోసపోకుండా ఉండ ఉండడానికి ఉండండి అని హెచ్చరించలేదా అనేకులు నా పిరట వచ్చి పలువురిని మోసగిస్తున్నాడు మతశ్వర్ తిద్యంలో రకరకాల బోధలతో మోసగిస్తారు కాబట్టి మన మోసపోకుండా అంటే లాగా నువ్వేం చేయాలి తెలుసా నువ్వు పరిశీలించాలా నువ్వు వాక్యాన్ని పరిశీలించాలా అందుకొరకు నీకు దేవుని యొక్క ఆత్మాభిషేకం అనుగురించి నువ్వు పరిశీలించకపోతే నువ్వు కూడా గాలి కొట్టుకుని పోతావు చెత్తమలే కానీ మనం కొట్టుకోవడానికి వీల్లేదు మనం కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యంలాగా మనం జమ కావాల సన్నిధిలో గొప్ప లక్ష నాలుగు నాలుగు వేల మందికి సంబంధించిన బోధ అది మనం నూర్చబడ్డ ధాన్యం చెత్తలాగా గాలి కొట్టుకొని పోయే మనం ఉండడానికి వీల్లేదు అందుకే మనం మోసపోకం ఉండాలంటే ఏం చేస్తుందో చూడండి ఎవడే చెప్పేవాడు ఎవడనే వచ్చినవాడు ఎవడనే మేము ప్రకటింపని మరి ఒక్క ప్రకటిస్తే మీరు సహిష్ట యుక్తమే అన్నాడు కాబట్టి మీరు ఎందుకు సహిస్తున్నారా అని చెప్తున్నాడు ఎందుకు సహిస్తారో తెలుసా ఇప్పుడు చూడండి ఎందుకు సహిస్తారు కరీస్త ఉద్యమంలో బలం అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా మీరు మీకు నేను బాగా పరిచయం కదా నేను మీకు అందరికీ బాగా పరిచయం కొన్ని సంవత్సరాల నుంచి మీకు బాగా పరిచయం నా గురించి మీకు తెలుసు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు నేను ఎవరినో మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నానంటే ఈయన కరెక్ట్గా చెప్తున్నారా అనుకుంటారా అనుకుంటున్నారా ఇక్కడ ఈ బ్రదర్ చెప్తే కరెక్ట్ గా చెప్తాడు ఎందుకంటే ఈయన స్పెషల్ గా చదువుకుంటే ఈయన హైయర్ గా చాలా పెద్ద పొజిషన్ ఉన్నాడు చాలా సంవత్సరాలు సేవ చేసిండు ఇది శారీరకమైన సహించడు అంటే యుక్తమే అంటే ఏంటర్థమైందంటే వచ్చేవాడు చెప్పాడు వాడు ఎవడు వాడు ఒక పెద్ద ప్రొఫెసర్ అయితే అది కరెక్టా వాడు చెప్పాడు అది కాదు మనం అట్ట సహించని చెప్తున్నాడు కాబట్టి మీరు ఏం చేయాల పరిశీలించాలా వచ్చేవాడు ఎవడన గానీ చెప్పిన వాక్యము ఫలాని వ్యక్తిని బట్టి కాదు మీరు స్వీకరించాల్సింది ఆ చెప్తున్న వాక్యంలో ప్రభువు ఉండలేదంటే దూసి స్వీకరించాలా అందు కొరకు మీకు బిర్యాన్ల గురించి సాక్ష్యం ఇచ్చండు ఆ పుస్తకారం ఏడాది ఏమ నాకు జ్ఞాపకం లేదు పదహారు పదహారులు ఉంటుంది కదా పదిహేడు పదహారులు ఉంటుంది కాబట్టి మనం పరిశీలించాలంటే మనకి ఈ వాక్యం తెలియాలా ఎవడనే కానీ చెప్పేవాడు ఎవడనే కానీ నేనే గానీ మీరే గానీ ఇంకా ఎవరో చిన్న పడిన ఇక్కడ వాక్యం చెప్తున్నాడంటే దాన్ని మీరు పరిశీలించకపోతే ఖచ్చితంగా మోసపోతారు అందుకే చూడండి ఏమన్నాడు ఇక్కడ వారిలో మంచి వారు ముండ్ల చెట్ల వంటి వారు కాబట్టి చెట్టు అది చెట్టు సాదృశ్యం కాబట్టి అది ఒక గుంపుకి సాదృశ్యం దాని తర్వాత యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లు ముండ్లుగా ఉండరు కాబట్టి ముండ్లు ఒక గుంపుకి చెట్టు ఇంకొక గుంపుకి సాదృశ్యం కాబట్టి సర్పములు తేలకి సాదృశ్యం బాగా చేసుకోండి ముండ్ల కంచె తీగల్ తీగల్ తీగలుగా పోతా ఉంటది అది కాబట్టి అది సర్పానికి సాదృశ్యం అది తీగా చెట్టు సర్పానికి సాదృశ్యం కాబట్టి దానికి ముళ్ళు ఉన్నాయి కానీ అది కంచా కాబట్టి ముళ్ళ చెట్టు అంటే తేడా కంచ అంటే తేడా కాబట్టి మొదటిది సర్పంలోకి సాదృశ్యం ముండ్ల యథార్థవంతులుగా ఉండేటోళ్ళు అంటే వాళ్ళు చుట్టూ సర్పం చుట్టూ ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే పాస్తర్ చెప్తున్నది దేవుని నుంచి కాబట్టి అది మేము చెప్తున్నామంటే మేము దేవునికే విధేత చూపిస్తున్నాం అని చూపించుకునే వాళ్ళు వీళ్ళు యథార్థవంతులు మన భాషలో చెప్పాలంటే కాబట్టి వీళ్ళు ముళ్ళు ముళ్ళుగా ఉన్నారంట అంటే తేళ్లగా ఉన్నారు అంటే వీళ్ళకి రెండు మూడు ఎక్కువ ముళ్ళు అది చెప్తున్నాడు ముళ్ళు ఉండడం అంటే వాడి శరీరం అంతా ఉన్నదని అర్థం ఉదాహరణకి తేలికి కనీసం మూడు ముళ్ళు ఉంటాయి కదా తేలికి మూడు ముళ్ళు ఉంటాయి అట్లనే వీళ్ళంతా ముళ్ళు ముళ్ళుగా ఉన్నారంటే ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి వాళ్ళు తేళ్లకు సాదృశ్యం నీ కాపర్ల దినం సరే దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకుంటారు చాలా మంది నీ కాపర్ల దినము నీవు శిక్షణందు దినము వచ్చినది ఇది మూడవ గుంపు నీ కాపర్ల దినము నీవు శిక్షణందు దినము కాబట్టి ఫస్ట్ కాపర్లకు శిక్ష దాని తర్వాత గొప్ప జనం పోక తప్పదు అది విధనం దేవుని విధనం కాబట్టి వీళ్ళందరూ శిక్షా పాత్రలు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాల చూడండి ఆ దినం వచ్చినది కాబట్టి ఇప్పుడే జనులు కలువరపడుచున్నారు ఎప్పుడైతే ఇది ఆరంభం అవుతుందో శ్రమలు ఆరంభమైనప్పుడు మనుషులు కలవరపడుతుంటారు అనే అనేకులు అభ్యంతర పడి ఒకరినొకరు అప్పగించుకుంటారు అని చెప్పి నేను జ్ఞాపకం చేసింది మీరు మతశ్వర తిన్న ఈ వాక్యం మనం మినిసలే ధనించిన ఈ వాక్యం దానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు మనం కలవరపడము ఎందుకో తెలుసా మనము ఆయన చెందిన ముడివేబడి ఆయన పురంలో ఆయన ఆశ్రయపురంలో మనము దాచిపెట్టబడ్డ వాళ్ళం కాబట్టి మనం దేని విషయంలో కలవరపడం ఈ లోకం మొత్తం తారుమారైన ఆర్థిక స్థితి మొత్తం పతనమైన మనము కలవరపడం అది తీర్మనించుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు దృఢ నిష్టండు వ్యాఖ్యలను ఎందుకు చూపిస్తున్నట్టే అందుకొరికే శ్రమల కాలంలో మనకు స్పెషల్ సేవ ఇది ఏ సంఘంలో బోధలేదు చెప్పలేరు కూడా ఎందుకంటే శ్రమల కాలంలో సంఘానికి స్పెషల్ సేవ అవసరం ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన శ్రమలుగుండబోతుంటే వాళ్లకు ఉపశమనం కల్పించడ ప్రస్తుత దశలో ఏ పాస్త కూడా ఆ వాక్యం చెప్తలేడు ఏ పాస్త కూడా ఆ వాక్యాన్ని సిద్ధపడతలేడు కాబట్టి వాళ్ళని తెలియదు ఎట్లా వాళ్ళని ఆదరించాలను అందు కొరకు దేవుడు మనల్ని ఆ విధంగా స్థిరపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడే జన్లు కలవరుచు కలవరపరుచున్నారు కాబట్టి నువ్వేం జలపడో స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు ఎందుకు వాడు చెప్పే వాక్యం బాగా అర్థం చేసుకోండి స్నేహితులందు నమ్మిక ఉంచవద్దు వాడు చెప్పే వాడి సందేశం వాడు స్నేహితుడు కదా నా సొంత ఫ్రెండ్ కదా చిన్ననాటి నుంచి నాతో పెట్టి పెరిగిండు కదా వాడు చెప్పేది కరెక్ట్గా ఉంటుంది అని అనుకోద్దు అంటున్నాడు వాడు ఎవడన్నా కావచ్చు వాడు స్నేహితుడు కావచ్చు వాడు నీ రక్త సంబంధి కావచ్చు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిండు నేను ఒకసారి వాక్యం చెప్తప్పుడు ఆ చర్చలో మా ఫాదర్ కూర్చున్నాడు నేను ఇంటికి వచ్చినాక చెప్పిండు నువ్వు చెప్పిన వాక్యంలో తప్పు చూపిస్తాను కరెక్టే ఆయన చూపించకపోయింటే నేను ఈరోజు కూడా అదే తప్పులో ఉండేవాడిని బైబుల్లో ఇద్దరు కయ్యను కుమారుని పేరు ఎవరికైనా తెలుసా ఇన్వోకే కరెక్టే నువ్వు నువ్వు నువ్వు ఎక్స్పర్ట్ నాకు తెలుసు దిలీప్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తాడు ఎన్నిసార్లు గమనించిన అది విధానం దేవుడు ఏర్పరచుకున్న విధానం అది కయును కొడుకు పేరు కూడా ఇన్వోకే కానీ నోవారు నుంచి ఎన్నో నోవా వంశం లెక్క కూడా ఈ నోకొస్తాడు రెండు ఈ నోకలు ఉన్నారు ఇద్దరు ఎనోకలు ఉన్నారు బైబుల్లో కాబట్టి మన కయును కడుపులోకి వెళ్ళి ఈ నోకు అంటూ ఎట్లొస్తాడు ఈనోకు దేవుళ్తో నడిచిపోయిన వాడు కదా అని మనం ప్రకటిస్తూ ఉంటాం కానీ ఇద్దరు ఈ నోకులు ఉన్నారన్న విషయం మనకు తెలియదు కదా ఎవరన్నా కరెక్షన్ చేస్తే తెలుస్తుంది కాబట్టి అది విధానం అది మనం కరెక్షన్ చేసుకోకపోతే ఖచ్చితంగా మనం మోసపోతాం అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ఇంకొకటి ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు ముఖ్య స్నేహితుడు ఎక్కడ పెద్ద కంటు పెద్ద కాలేజీలో పోయి చదువుకొచ్చి స్పెషల్ పిహెచ్డీలు చేసి వచ్చి చెప్తే నమ్మేది లేనే లేదు నేను స్పెషల్ గా కనుక్కున్న బ్రదర్ దేవుడు నాకు బయలుపరచడు వాక్యంలో కొన్ని విషయాలని చెప్తే కూడా గుడ్డిగా నమ్మేది లేదు పరిశీలించకుండా మనం నమ్మం వాక్యాన్ని కళ్లరా చూడ్చినాకనే దాన్ని హృదయంలో భద్రపరచుకున్నాకనే మనం దాన్ని నమ్ముతాం అది పరిశీలించకుండా నువ్వు నమ్మిననుకో ఖచ్చితంగా నువ్వు మోసపోయినట్లే కాబట్టి ఇక్కడ ఏమంటున్నావు చూడండి నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదుల ద్వారా కాపు పెట్టుము కాబట్టి నువ్వు ఎవర్తన సంభాషిస్తున్నా గాని నువ్వు జాగ్రత్తగా సంభాషించాలా అన్న విషయం ఎవరితోని ఏం మాట్లాడాలా అన్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అన్ని ప్రకటించినది కానే కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కుమారుడు తండ్రిని నిర్లక్ష్య కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు అది ప్రభు చెప్పింది మన జ్ఞాపకం చేసింది ఎవరి ఇంటి వారికే విరోధులు అగుదురు మతే శ్వర్తి నినాదంలో ప్రభు చూపించిన విషయం ఎవరి ఇంటి వారికే విరోధులు అగుదురు అన్న విషయం ఆయన రాకడక ముందు జరగాల్సిన ఇవన్నీ కాబట్టి ఇప్పుడు చూడండి మొత్తము పునాదులు చెడిపోయి అంటే ఇదే అర్థం స్నేహితుని నమ్ముకోలేము కుటుంబీకులను నమ్ముకోలేము పిల్లలను నమ్ముకోలేము తల్లిలను నమ్ముకోలేము ఎవరిని నమ్మేటట్లేదు అంతగా దిగజారిపోయింది యుగ సమాప్తి చివరికి వచ్చేటప్పటికి క్రైస్తవ జీవితం సరే క్రైస్తవ జీవితం అంటే అనిల జీవితం కూడా అట్లనే తయారైంది బట్ మనకి ముఖ్యంగా ఎందుకంటే మన కొరకు చెప్పబడ్డ వాక్యాలు కాబట్టి మనకు మన కుటుంబాలలో జరుగుతుంటే అది ఆశ్చర్యమే మనకి అనిలలో జరుగుతుంటే నాకు ఏం ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వాళ్ళ విధానమే అది కానీ క్రైస్తవలలో అట్లా జరగడం అంటే ఖచ్చితంగా ఆశ్చర్యమైంది ఎందుకంటే ఎందుకు వీళ్ళ వీళ్ళ జీవితంలో ప్రభు పనిచేయలేదా అంటే నీ రక్షణ నిజమైంది కాదన్నట్టే కదా కాబట్టి మనం పోలవరం ముగించుకున్నప్పుడు ఈ మొత్తం లోకము తారుమారైన నేను మటుకు ఏడవ వచనంలో ఆయనను యహోవ కొరకు నేను ఎదురు చూచేదను ఏమున్నా ఏం లేకున్నా మొత్తం కొలాబ్సైనా ఈ లోకం మొత్తం తారుమారైనా కుటుంబాలు తారుమారైనా కుటుంబాలు విడిచిపెట్టినా అందరినని విడిచిపెట్టిన నేను మటుకు ఆయన కొరకే ఎదురు చూచేదను రక్షణకర్త ఉన్న దేవుని కొరకు నేను కనిపెట్టి ఇది చాలా ముఖ్యమైన వాక్యం మన జీవిత కాలము మనం మన ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను అది మనం రాసుకోవాల చేతి మీద ఎప్పుడు నేను ప్రార్థన చేసినాక ప్రవ్వ నువ్వు మీక గ్రంథం ఏడవ అధ్యాయంలో నాకు జ్ఞాపకం చేసిన ఈ వాక్యం నా దేవుడు నా ప్రార్థన ఆలకించిన్ నా ప్రార్థన నువ్వు ఇప్పుడు ఈ వాగ్దానం ప్రకారంగా దీన్ని బట్టి నీకు వందా ప్రవ్వా అని కృతజ్ఞత చెప్తాం కాబట్టి నీకు అక్కడనే ద్రోణించే నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తుంది దేవుడు అన్న విషయం సరే నా శత్రువ ఇక మీదట ఇక్కడ నుంచి మొత్తం మారిపోతుంది వాక్యం ఎనిమిదవ వర్షంలో నా శత్రువ నా మీద అతిశయపడవద్దు నేను క్రింద తిరిగి లేతను నేను అంధకారం మందు కూర్చునను యహో నాకు వెలుగుగా ఉండును సరే ఎందుకు అంధకారంలో ఉంటున్నారు కాబట్టి ఇది శ్రమల గుండా పోతున్న గొప్ప జనము చేసే ప్రార్థన ఇక్కడి నుంచి ఎనిమిదవ సంవత్సరం చూస్తున్నాం శ్రమల గుండా పోతున్న గొప్ప జనము ఏ రీతిగా ప్రార్థన చేస్తుందంటే సరే మొత్తం ఇక్కడ అంతా తారుమారైపోయింది లోకమంతా చెడిపోయింది కాబట్టి శ్రమ ఆరంభమైంది కాబట్టి శ్రమల గుండా పోతున్న క్రైస్తవ సంఘము ఈ రీతిగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకు వాళ్ళ అంధకారం ముందు కూర్చొని ఉన్నారు వెలుగులో ఉండాల్సిన వాళ్ళు అంధకారంలో ఉన్నారు ఆయనను యహోవో నాకు వెలుగుగా ఉండును నేను యహోవ దృష్టికి పాపము చేసి అప్పుడు ఏడుస్తుంటారు వాళ్ళు శ్రమల గుండా పోయినప్పుడు అప్పుడు ఏడుస్తూ ఎంతగా చెప్పినా కూడా మేము ఈ వాక్యాన్ని స్వీకరించలేక ఎన్ని సార్లు ఈ వాక్యం మా దగ్గరకు వచ్చినా మేము దాన్ని తృణీకరించినాం ఎంతమంది సిస్టర్స్ ఎంతమంది బ్రదర్స్ వచ్చి ఈ వాక్యం చెప్పినా మేం వాళ్ళని తృణీకరించినాం వాళ్ళని నిర్లక్ష్య అని వాళ్ళు బాధపడుతున్నారు మేం పాపం చేసి గనుక ఆయన మా నా పక్షమున వ్యాజమాడి న్యాయము తీర్చి వరకు నేను ఆయన కోపాగ్ని సహితును ఆయన కోపాగ్ని అంటే అగ్ని గదా ఆయన తీర్పు ఆయన కోపాగ్ని నేను సహిస్తాను సరే ఆయన శిక్షకి వీళ్ళందరూ పాత్రలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు గొప్ప జనం అందరూ శ్రమల గుండా పోతపుడు ప్రవ్వా ఇది మాకు తగిన శాస్త్రీ ప్రవ్వా మేము నిన్ను తృణీకరించినాం ప్రవ్వా మేము మతపరమైన జీవితంలో జీవిస్తూ ఆచారబద్ధమైన జీవితంలో జీవిస్తూ మిమ్మల్ని నిండు మనసులో సేవించలేదు ప్రవ్వా మేము మా జీవితం అంతా గొడ్రాలనే నేను నిన్ను ప్రవ ప్రసవించలేకపోయినా వేదనతో వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తుంటారు విలాపవాక్యములకు దాని సాదృశ్యమై విలాపవాక్యములంతా ఇటువంటి ప్రార్థనకి సాదృశ్యమై శ్రమల గుండా ఇస్ల్పలు పోయినప్పుడు ఇర్మియా వారి పక్షం విలాపన చూపిస్తున్నాడు అంటే ఇసల్పల్ ఎంతగా వేదన అనుభవించడం అనేసి కాబట్టి విలాపవాక్యంలో సారణంగా ఎవరు ధ్యానించారు ఎక్కడ ధ్యానించారు ఏ సంఘంలో ధ్యానించారు ఏ బైబిల్ శైలి కూడా కాబట్టి మీరు ధ్యానించండి ఎందుకంటే గొప్ప జనము శ్రమల ఎంతగా వేదన పడుతూ ఏడుస్తారు ఇక్కడ వాళ్ళ ఏడుపు ప్రార్థన ఇక్కడ ఉంది మనం చూస్తున్నాం ఈ ప్రార్థన కాబట్టి ఆ ప్రార్థన నీకు అర్థమవుతుంది ఎందుకంటే నీకు ఇచ్చిన ప్రభు ఆ ఎరుశలం గురించి చూసినప్పుడు ఎందుకని ఏడ్చిండంటే గొప్ప ఎరుశలేం అంతా దున్నివేయబడబోతుంది ఒక దినము ఎరుశలేం మొత్తం నామరూపాలు లేకుండా చేయబడబోతుంది అని ఆయనకు తెలుసు ఎన్నిసార్లు నేను దగ్గర కృష్ణ గారిని తుణీకరించారు కోడి తన రెక్కల క్రింద దాచి దాచిపెట్టినట్లు ఎందాక నేను మిమ్మల్ని దాచిపెట్టాలా అని ఆయన వాళ్ళ గురించి మాట్లాడుతాడు ఎంతకాలం నేను మిమ్మల్ని దాచిపెట్టాలా మీరేమో ప్రతిసారి నా రెక్కల క్రిందకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు ఎంతకాలం మిమ్మల్ని కాపాడాల అని హెచ్చరించినట్టు ఆయన వేదన అది కాబట్టి ఎరుసులేంని చూసినప్పుడల్లా ఆయన ఏడ్చినట్టు మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు గొప్ప జనం అందరూ శ్రమలుగుండా ఏడుస్తున్నారు మాకు తగిన శిక్ష అనుభవం మేము పడాల్సిందే ఇది మేము చేసిన తప్పుకి ఇది మాకు తప్పదు అన్నట్టు వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు కానీ బాగా అర్థం చేసుకోండి మనం శ్రమలుగుండా మన శత్రు మనం చూసి నవ్వుతూ ఉంటాడు కదా ఎవడు మన శత్రువు ఆత్మీయ దృష్టిని చూస్తే పాత కాలంలో నీ పొరుగు రాజ్యాలు అశురు రాజు లేక బబులను రాజు ఇట్లాంటి వాళ్ళందరూ లేక ఏదో మీలు వాళ్ళు నవ్వేవాళ్ళు ఈ సెల్ఫులకు తగిన శిక్ష జరిగింది అని కానీ మన కాలంలో ఎవరు నవ్వుతారు మన కాలంలో బాగా అర్థం చేసుకోండి మన శత్రువు నవ్వుతుంటాడు వాడి సంబంధులు కూడా వెలుగు సంబంధాలు కూడా నవ్వుతూ ఈ విషయం మనకు బాగా అర్థం కావాలి ఎందుకంటే కృత నిబంధనకు అది ప్రకృతి సహజంగా కూడా నెరవేరుతూ ఉంటది ఆత్మీయ సహజంగా కూడా నెరవేరుతూ ఉంటుంది ఈ విషయమే చాలా ఆశ్చర్యకరమైంది అందుకే పాతవి గత సమస్తం క్రొత్తవైన అంటే క్రొత్తవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అవి ప్రకృతి సహజంగా నెరవేరుతూ ఉంటాయి ఆత్మ ఆత్మీయ దృష్టితో కూడా నెరవేరుతూ ఉంటాయి కాబట్టి మన శత్రువు ఆయన సైతానుడు కూడా మనల్ని అవుతూ ఉంటాడు హేళన చేస్తూ ఉంటాడు అది రీతిగా వాణి అనుచరులు వాడి సంబంధులు కూడా మన మీద నెలలు మోపుతూ హేళన ఉంటారు అది విధానం ఆయన నిన్ను వెలుగులోనికి రప్పించును ఎప్పుడు శ్రమలు ముగించినాక ఆయన నీతిని నేను చూచిదను ఎప్పుడు నీ పాపక్షమాపణ నువ్వు పొందుకున్నాక నా శత్రువు దాన్ని చూచును నీ దేవుడన యహోవా ఎక్కడ అని నాతో అనినది అవమానం నందును అంటే ఇది ఒక దేశం నీ దేవుడన యహోవా ఎక్కడ ఎక్కడని నాతో అనినది అంటే ఒక స్త్రీతో పోలుస్తున్నాడు కాబట్టి ఎవరు అందరు నీ దేవుడు ఎక్కడా అనేసి అనేది కాబట్టి అది బబులుకి సాదృశ్యం అని మనం అక్కడ రాసుకున్నాం ఎన్ని సంవత్సరాలు ఎప్పుడూ రాసిపెట్టుకునేది కాబట్టి ఆ శత్రువు బబులును రాజ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం వేసుకుంది ఎందుకంటే మీకు గ్రంథం తర్వాత బబులు నీళ్ళు వస్తారు ఏడో ముగించినాక దగ్గర దగ్గర హండ్రెడ్ అది మనం చూసినాం యోనా కాలంలో కూడా అంతే హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత అశరు దేశము లేక నినివే పట్టణం మొత్తం నాశనం అయిపోయింది కానీ అంటే వాళ్ళు రక్షణ పొంది రెండు తరాలు అంతే హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే రెండు మూడు తరాలు అంతకంటే ఏమి మూడో తరంకి వచ్చినప్పటికి మొత్తం నామరూపాలు లేకుండా తయారైపోయింది ఈ రోజు నినివేపట్నం లేదు మనం అదే ధ్యానించిన మరి ఒకరోజు యోనాన్ గురించి ప్రవచనాలు ధ్యానించినప్పుడు యోనా ప్రవచించిన హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నినివేపట్నం మీదికి శత్రు దాడి రావడము దాన్ని నామరూపాలు లేకుండా చేయడం చూసి చూస్తాం మనం అదే రీతిగా మీకు ప్రవచనం ముగించేటప్పటికి ముగించిన నూట యాభై సంవత్సరాలు అంటే రెండు రెండు మూడు తరాలు అనుకోండి రెండు మూడు తరాలకి లేక మూడవ తరానికి వచ్చేటప్పటికి బబులో నీళ్ళు వచ్చి ఇస్రాయల్ దేశాన్ని మొత్తం తారుమారు చేసి పడేశారు నామరూపాలు లేకుండా చేసి వాళ్ళందరినీ యవనస్తులందరినీ బానిసలాగా తీసుకుపోయినట్లు మనం చూస్తాం కాబట్టి వారి గురించి ఈయన ఆత్మ ఆత్మ తీవ్రతలో దాని గురించి ప్రకటిస్తాడు నీ దేడు యహోవ ఎక్కడ నేను ఎక్కడా అని నాతో అని నా అని అవమానమునందును అది అది నా కండ్లకు అగుపడును శత్రువు అవమానం పొందడం అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుండడు ఇప్పుడు అది వీధిలో నున్న బురద వలె త్రొక్కబడును అంటే బబులు గురించి మాట్లాడతాడు ఇది ప్రవచనం సడన్లీ షిఫ్ట్ ప్రవచనం బబులు మీదకి ప్రవచనం వస్తుంది చూడండి దేవుడు ఎప్పుడన్నా కానీ పాత నిబంధన కాలం మొదలుకొని మనం చూస్తున్నాము కృత కూడా జరుగుతుంది అది విధానం ఆయన ఎప్పుడు తన చేతిలో ఒక గణహీనమైన పాత్ర ఎన్నుకుంటాడు ఎందుకు అంటే తన బిడ్డలకి శిక్ష విధించడం కోరు దేవుని బిడ్డలని శిక్షించడం కొరకు గణహీనమైన పాత్రని లేవనెత్తా ఉంటాడు పాత్ర నిబంధన కాలం అంతా అదే విధానం శత్రు రాజులని ఎన్నుకుంటాడు తన బిడ్డల్ని శిక్షించడం కొరకు దాని తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నాక శత్రురాజుకి అవకాశం నువ్వు ఎందుకు గర్విస్తున్నావు నీలో ఏం స్పెషాలిటీ లేదు నేను నేను వాడుకున్నా అంతే కానీ నువ్వు నన్ను గ్రహించాలా నన్ను గుర్తించాలా అని వాళ్లకు అవకాశం ఇస్తాడు నేను ఇచ్చిన అవకాశం అదే ఇప్పుడు దానియుల కాలంలో నెబుకది ప్రభుని స్వీకరించింది కానీ నెప్పుకది తర్వాత ఏం జరిగింది మొత్తం నాశం అయిపోయింది బబులో అది దానికంటే ముందు మనం చూస్తాం అసురు పట్నం కూడా అంతే అది ప్రభు నమ్ముకుంది దాని తర్వాత ఏం జరిగింది నాశనం అయిపోయింది కాబట్టి అనులకి సువార్థ అనేది మనం పాత నిబంధన కాలంలో ఎన్నిసార్లు చూస్తున్నాం అది దేవుని విధానం కాబట్టి బబులోను నువ్వు నా గురించి చూసి ఎందుకు సంతోషిస్తున్నావు నువ్వు బురద వలే కాబట్టి యుగ సమాప్తిలో జరిగే ప్రవచనం ఇది బబులోనంటే ఈ రోజు ప్రపంచం బబులోను సాదృంగా ఉంది మతకరైస్త జీవితం ఈ రోజు బబ్లోనికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇది మొత్తము చెడిపోయిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అవన్నీ త్రొక్కబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రవచనము తిరిగి ఎప్పుడైతే ఇస్రాల్ దేశం మొత్తం నిర్మూలమైనక నాశనమైనక జరిగే ప్రవచనం ఇప్పుడు చూడండి పదకొండవ వచనం నుంచి అసలైన ప్రవచనం ఇప్పుడు నెరవేరుతుంది నీ గోడలు మరలా కట్టించే దినము వచ్చినది అంటే బబులు నీళ్ళు వచ్చి దాన్ని మొత్తం నాశనం చేసినాక మళ్ళా దాన్ని కట్టే దినం తిరిగి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళా స్పెషల్గా దాన్ని కట్టుకునేది వాళ్ళు ఆల్రెడీ కట్టుకున్నారు ఇప్పుడు దే ఇస్రాయల్ దేశంలో పట్నం కట్టుకున్నారు దేశానికి కట్టుకున్నారు అక్కడక్కడ మందిరాలు కట్టుకున్నారు కానీ సొలమోను కట్టించిన మందిరం మాటకు కట్టలేదు వాళ్ళు సరే అది కట్టాల వద్దా అనేది ప్రపంచంలో పెద్దగా జరుగుతున్న విధానం అది కడితే ప్రపంచ యుద్ధం జరుగుతుందని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుకుంటున్నారు అది ఎక్కడ ఉంది స్థలము సొలమోను కాలం తర్వాత లేక రెండు వేల సంవత్సరాల క్రితం హేరోద్ తర్వాత మొత్తం కూల్చివేయబడింది హెరో దాన్ని మరమతు చెప్పించి మంచిగా అలంకరించింది ఆ మందిరాన్ని హేరో తర్వాత మన ప్రభుత్వపై ఈ డెబ్బై సంవత్సరానికి మొత్తానికి నామరూపాలు లేకుండా పోయింది ఆ మందిరం ఈరోజు లేదు మందిరం అయితే ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ రోజు ఆ సొలమోన్ కట్టిన మందిర స్థలంలో ముస్లింల ఒక మాస్క్ కట్టబడింది అల్ అక్సా మసీద్ అంటారు దాన్ని అల్ అక్సా మాస్క్ అంటారు దాన్ని చాలా ఫేమస్ మాస్క్ అది అది అక్కడ కట్టబడింది అని ఒక అపోహ అది నిజం కాదు అయితే ఇంకొక ఆయన వచ్చి పెద్ద రీసెర్చ్ చేసి సొలమును కట్టించిన మందిరము అక్కడ లేనేలేదు దాని పక్కన ఉంది అని ఇంకొక చెప్తారు నేను ఒక పాస్టర్ కొన్ని సంవత్సరాల క్రితం చెప్తుంటే వాక్యం విన్నా ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం తీసి చూపించిండు చూపించి నరపుత్రాలను తిరిగి లేచి మళ్ళా మందిరపు కొలతలు చేసి ఆ స్థలం మటుకు నువ్వు కొల్తవేది ఎందుకంటే అది అనిల కొరకు అనుగ్రహించబడ్డ స్థలం కాబట్టి అది మటుకు విడిచిపెట్టు అని చెప్పింది కాబట్టి అది మసీద్కి సంబంధించింది ఇక్కడ దేవుని మందిరంకి సంబంధించింది ఆ ఒక పాస్వర్డ్ చెప్తుంటే నేను విన్నా నాకు మైండ్ లో ఉంది అది కొన్ని సంవత్సరాల కాబట్టి అంటే ఇవన్నీ బయటకి తీసుకొచ్చి ఏం చేస్తారంటే మత జీవితంలో తిరిగి మందిరాన్ని కట్టించడానికి ప్రయాసం చేస్తారు క్రైస్తవులే ప్రోత్సహించి ఆ సొలమోను కట్టిన మందిరాన్ని కట్టింపజేస్తారు కానీ మన ప్రభు ప్రవచించడు ఈ మందిరం ఇక్కడ ఉండదు రాతి మీద రాతి ఉండడానికి వెళ్లేదు ఇది ఇది పడగొట్టినాక మూడోనాడు తిరిగి లేస్తది ఆయన ఆయన ఆయన జీవితానికి సాదృష్టంగా చూపించాడు మందిరం కాబట్టి అసలిన మందిరము మన ప్రభువే ఆయనను మెమనించే మనమే అసలు మందిరం కాబట్టి స్పెషల్ మందిరాలు కట్టుకునేది లేనేలేదు అందుకే నేను సాయంత్రం ధ్యానిస్తుంటే ప్రభు మీకు ఆ గ్రంథం ముగిస్తుంది మళ్ళీ ఎక్కడికి రావాలంటే ఈ విషయం చూపిస్తున్నాడు దేవుడు ఏంది విషయం అంటే ఇక్కడే ఆగిపోయింది నీ గోడలు మరలా కట్టించే దినము వచ్చినది అంటే గొప్ప జనం నశించిపోయినాక వాళ్ళంతా మరణించినాక వాళ్ళు తిరిగి ప్రభు సన్నిధికి రావడం అనేది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు ఏ రీతిగా ప్రభు సన్నిధికి వస్తారు వాళ్ళకి సత్యం ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా తిరిగి వస్తారు కాబట్టి ఉపమా రీతిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మటపు వాక్యానికి పోతేనే ఇది మీకు జ్ఞాపకంగా వస్తుంది మట్టపు గుండు దేనికి సాదృశ్యం అంటే ప్రభు ఒక గోడ మీద నిలబడి మట్టపు గుండులో మనం చూసిన విషయం అదే ప్రభు ఒక గోడ మీద నిలబడి మట్టపు దించేసిండు దించేసినాక దించినప్పుడు ఏమైంది రెండు గుంపులుగా ప్రజలు విభజింపబడ్డారు దాని తర్వాత ఏమన్నాడు ఇక మీదట నేను నిన్నడు మిమ్మల్ని దాటిపోను అంటే మీ దగ్గరికి నేను రాని రాను అని హెచ్చరించింది అంతగా కఠినంగా దేవుడు తీర్పు తీర్చింది కాబట్టి మట్టబంధించిన బోధ ఏంటంటే ఆ గోడ సాదృశ్యం గోడ మీద నివసిస్తున్నాడు లేక గోడ మీద నిలబడుతున్నాడు మనమే ఆ గోడ అన్న వాక్యాన్ని మనం చూసినాం ఎందుకు మనం ఆ గోడ అంటే ఆ గోడ ఉన్న పునాదులు ప్రవక్తలు లేక అప్పోస్తలు పునాది అని మనం రాష్ట్రపతిలో చూసినాం అంటే ఆ గోడ మీద కట్టబడ్డ ఆ గోడలాగా కట్టబడిన మనమే ఆ లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం మనకి శిరస్సులాగా ఉన్న ప్రభు ఆ మంది ఆ గోడ మీద అన్న దాన్ని ఆత్మీయమైన చిహ్నాలతో పోల్చుకున్నామని ధ్యానించినాం కాబట్టి ఇప్పుడు ఆ గోడ కూలిపోయింది ఇంకో రీతిగా చూపించాలంటే తిరిగి కట్టబడాలంటే గొప్ప జనం కూడా మనం మనం రావాల్సిందే ఎందుకంటే కొంతకాలం వాళ్ళు ముళ్ళతో సహవాసం చేసిరు ముళ్ళ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళు మన సహాసాలకు రాక తప్పదు అప్పుడే వాళ్ళు కూడా తిరిగి గోడ కట్టబడతారు అప్పుడే ఒక గుంపులాగా తయారైతుంది ఎందుకంటే రెండు గుంపులు అయినాడు ప్రభు ఇప్పుడు ప్రతి దశలో చూసినా కూడా ఆ గుంపు ఈ గుంపు ఒకటే కావాలి అప్పుడు మంద ఒకటైతుంది ప్రభు ఒకటే అది విధానం అన్నట్టు కాబట్టి నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చి అంటే ఇప్పుడు కూలిపోయినయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినము వచ్చిన్నది అది ఇప్పుడే వచ్చిన్నది ఉప్మానితిగా తీసుకోవాలి మనం దాన్ని తిరిగి కడుతూనే ఉండాలి మన కాలం అంతే నెహమ కాలంలో ఆయన తిరిగి గోడలు కట్టిండు కూలిపోయిన పట్టణపు గోడలు కట్టిండు పునాదులన్నీ సరి చేసి కట్టాడు దాని తర్వాత మందిరపు గొడవలు పడిపోయినాయి పునాది ఉంది గొడలు పడిపోయినాయి ఆ గొడలన్నీ సరి చేస్తుంటే పరుశుద గ్రంథం దొరికింది అండ్ల చెత్త చదరం అంత దుమ్ములో ఉంటే దాని తీశారు అంటే ఎంతో కాలంగా చెత్త దాని మీద జమ విషయం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి యుగ సమాప్తిలో కూడా అంతే దుమ్ము ఆ రోజులో దుమ్ము ఉంది ఉపరీతిగా చెప్పాలంటే బైబుల్ మీద మొత్తము చెత్త కవర్ చేసిండ్రు బైబుల్ ఎవరు ధ్యానిస్తున్నాడు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆత్మీయ దృష్టితో శాస్త్రి అనేవాడు బైబిల్ తెరిచి ప్రతిరోజు మందిరం దగ్గర ధ్యానించాల మనుషులందరూ వచ్చి విని దేవుని సత్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవిస్తారు అది విధానం కానీ కొన్ని సంవత్సరాలు ఆ మందిరం కూలిపోయి దాని కింద శిథిలం వాటి రాళ్ల కింద పరిశుద్ధ గ్రంథం ఉంటే చదివేవాడు లేడు అది ఎవడు కూడా గ్రహించలేదు బబులోనికి వెళ్ళిపోయాక మాకు బైబుల్ ఉందా అన్న విషయం కూడా మర్చిపోరు అందుకే బబులోనికి వెళ్ళిపోయినాక పెద్దలు వారికి పరిశుద్ధ గ్రంథం లేదు కాబట్టి వాడి మెమరీ తగినట్లు ఒక పుస్తకం రాసుకుని దాన్ని మనం తాల్మూడ్ అంటున్నాం ఈరోజు ఇస్రోత్వాలు బైబుల్స్ చదవరు మోసి రచించిన ధర్మశాస్త్రం ధ్యానించారు అది ఎవరికి తెలియదు క్రైస్తవులకు ఈ రోజుకి నేను చాలా కఠినంగా చెప్తా విషయం తాల్మూడ్లో ఏముంటుంది కూడా ఎవరికి తెలియదు తాల్మూడు బబులోన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెరగా కొనిపోబడ్డప్పుడు వాళ్ళకి ధ్యానించడానికి ఏం లేకుంటే పెద్దలందరూ జమ అయిపోయి కొంతమంది యాజకులందరు జమ అయిపోయి వాళ్ళ వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించి అవన్నీ రాసుకున్నారు తాల్మూడు దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి చెరగ కొనిపోబడినాక కొంతకాలానికి తిరిగి వచ్చినాక ఎరుసలో మళ్ళీ కొన్ని దాన్ని ఎడిట్ చేశారు కాబట్టి రెండు రకాల బైబుల్స్ ఉంటాయి బైబుల్ అనొద్దు మనం దాన్ని రెండు రకాల మత గ్రంథ పుస్తకాలు వాళ్ళయి దాన్ని తాల్మూడు అంటారు బబిలోనియం తాల్మూడు అంటారు జెరూసలేం తాల్మూడు అంటారు రెండు తాళమూడులు ఉన్నాయి ఎప్పుడైనా మీ కోపిక ఉంటే ఎప్పుడైనా పోయి చదవండి అది చదివాక మీరు విపరీతంగా కోపం తెచ్చుకుంటారు వాళ్ళ మీద ఇంతకాలం వాళ్ళు పరిశుద్ధ జనంగం అనం వాళ్ళు ఇంత కఠినులా అనేసి అప్పుడు నువ్వు మనసు మార్చుకుంటావు ఎందుకంటే తాల్మూడ్ లో క్రైస్తవులను అందరినీ చంపాలా అని ఇంకా చాలా భయంకరంగా రాసినాయి అందులో పదాలు ఇసా పదలే పరిశుద్ధ జనంగము తక్కినా వాళ్ళంతా అపవిత్రమైన జంతువులతో పోల్చబడింది వాళ్ళ మనుషులే మనమంతా మనుషులమే గానీ తాల్మూడులో రాసిన ప్రకారంగా మనమందరము అపవిత్రమైన జంతువులమంట కాబట్టి అపవిత్రమైన జంతువులను చంపినా తప్పులేదు అని తాల్మూడు రాసింది అది వాళ్ళు యాజకులు దాన్ని ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టాలు ఈ రోజు కూడా క్రైస్తవులను ఎంత వాళ్ళు చంపుతా ఉన్నా వాళ్ళ గవర్నమెంట్ సమర్థిస్తుంది ఎందుకంటే వాళ్ళ అపవిత్రమైన జంతువులు కాబట్టి పరిశుద్ధ జనంగం ఎవడ కూడా తెలియని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు కాబట్టి వాళ్ళ గుడితనం యుగదేవత గుడితనం కల్పించింది పరిశుద్ధ జనాంగము ప్రభు నమ్ముకున్న వాళ్ళు అని బైబుల్ చెప్తుంటే మేము కాదు అని నీ జ్యేష్టత్వపు హక్కును నమ్మేసుకుంటున్నావు ప్రపంచం క్రైస్తవులు కాబట్టి నువ్వు జ్యేష్టత్కు హక్కును నమ్ముకుంటే నువ్వు ఏ కదా నువ్వు భ్రషాత్వంలో వాడిపోయినట్టే కదా అటు భ్రష్ాత్వంలో వాడితే నీకు క్షమలకుండా పోవాల్సిందే కదా ఈ రోజు ఏ సంతానం లేదు మొత్తం నిర్మూలించబడింది హేరోదు ఏషావ సతతి వాడు ఏదో మీద ఉంది బైబుల్లో హేరోదు వంశం నశించుకున్న తర్వాత ఏషవ సంతతి లేది కానీ ఆత్మీయతను దూస్తే ఏషవ సంతతి ప్రపంచం ఆ విషయాన్ని దేవుడు మంత్రం ఎందుకంటే శారీరకంగా జీవించే విధానాలు ఇవన్నీ ఏషావ సతతి కాబట్టి నీ గోడలు మరలా కట్టించి దినం వచ్చినది అప్పుడు నీ సరిహద్దు విషాల పరచబడును సరే ఎప్పుడైతే గొప్ప ప్రభు సన్నిధికి తిరిగి వస్తారో ఖచ్చితంగా సరిహద్దు విశలపరచబడినట్లే కదా అర్థం కానీ పాస్టర్స్ ఏమని వాక్యం చెప్తా తెలుసా మీ సరిహద్దుని దేవుడు విశలపరచబోతుంది ఈ సంవత్సరం రెండు సంవత్సరంలో అంటే ఏంది నీ నువ్వు ఇల్లు కొనుకున్నావు కదా నీ పక్కిల్లు కూడా నీకు నీ ఎదుర్టి ఇల్లు నీకు నీ వెనక ఇల్లు నీ ముందు ఇల్లు అన్ని ఇండ్లు నీకే ఇస్తాడు అది చెత్తబోదా నేను విన్నా అను చెప్తున్నాను లేకుండా నేను చెప్పాను విషయం నీ పక్కన ఎంటీ స్థలం ఉంది కదా అది మీకు ఇచ్చేస్తాడు దేవుడు ఈ వాక్యం ప్రకారంగా అది మోసకరమైన బోధ సైతాన్ బోధ అది మన ప్రభుని మనం ఆ రీతిగా మనం అవమానపరుస్తున్నాం ప్రకటించి సరిహద్దు విశాలపరచడం దేనికి సంబంధించిందంటే గొప్ప మరణించి హతాసాక్షులై ప్రభు సనిగి తిరిగి రావడం అప్పుడు విశాలంగా అనిపిస్తది ఓ ఇంతమంత లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో మనం చూపిస్తాడు ఆ విషయాన్ని దూత అంటున్నాడు వీళ్ళందరూ ఎవరు అంటే నాకేం తెలుసు నీకే తెలుసు సుమి అంటాడు వీళ్ళందరూ మహాశ్రమలలో గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రం ఉతుక్కొన్నవారు అంటే శ్రమలకు ముందు ఉతుక్కోలేదా వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోలేదు ఏసుకు ఇస్తున్న పొందలేదా అంటే వేరే ఒక ఏసునాన బాక్షం పొందిరు ప్రభుని వెంబడించలేదా వేరే యేసు బోధ పరశుధాత్మ వేరే ఆత్మ సువార్త వేరే సువార్త వేరే ఒక సువార్త వాళ్ళు పాటించింది వేరే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రభుని వెంబడించిన వాళ్ళు కాదు అని అక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు అందుకు వాళ్ళు శ్రమల గుండా పోతూ అప్పుడు సత్యాన్ని గ్రహించి నిజమైన యేసు బాగం అర్థం చేసుకోండి నిజమైన ద్రాక్షవల్లి అంటే అబద్ధమైన ద్రాక్షవల్లి కూడా ఉంది అని చెప్పిండి నిజమైన ద్రాక్షవళిని నేను అన్నప్పుడు ఖచ్చితంగా అబద్ధమైంది ఉంది వాళ్ళు వెంబడించింది అబద్ధమైంది అందుకే కారు ద్రాక్షలు రాసిరువాళ్ళు మంచి ద్రాక్షలు ఎందుకు గాయరు నువ్వు నిజమైన ద్రాక్షవళిలో నాట పడితే అంటు కట్టబడితే నువ్వు మంచి ద్రాక్షలు రాస్తావు కారు ద్రాక్షలు ఎందుకు కాస్తావు వేరే చెట్ల దాటి నాట చెడు కారు అంటే చేదు ఈ చేదు ద్రాక్షలు ఎప్పుడన్నా విన్నారా మీరు చేదు ద్రాక్షలు ఎప్పుడన్నా తిన్నారా ఎవరు తినలేదా నేను తిన్నా కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా అది మంచిది అనుకుని నోట్లు వేసుకుంటే అది అంటే ఈ వాక్యం అబద్దం కాదు ఖచ్చితంగా ప్రకృతి రహజంగా కూడా చేదు ద్రాక్షలు ఉంటాయని అక్కడ కొంపలిది ఇక్కడ రోడ్ మీద అమ్ముతున్నాడు ద్రాక్ష పనులు ఒకడు నేను కోనుకున్నాను నోట్లేసుకుంటే చేదుగుంది ద్రాక్ష పళ్ళు కూడా చేదుగుంటాయి అనేది నాకు అప్పుడు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా బాగా అర్థమైతుంది మంచి ద్రాక్ష మంచి ద్రాక్షలు రాస్తాయి నువ్వు నిజంగా ప్రభులో అంటూ కట్టబడితే మంచి ద్రాక్ష లాగానే ఉంటావు లేకపోతే నువ్వు వేరే ఒక ఏసులోనే ఆటపడ్డటట్టే పౌలు అందుకే జ్ఞాపకం చేసేది వేరే ఒక ఏసులో అందుకే ప్రభులను మతస్వర్తి నాదంలో అనేకలు నా వస్తారు అంటే ఎంతమంది ఏసులను మేంబడిస్తారు వాళ్ళు ఇస్లాం మతం ఒక యేసును ప్రకటిస్తుంది హిందూ మతం మరొక యేసును ప్రకటిస్తుంది యూధ మతం ఒక యేసును ప్రకటిస్తుంది రకరకాల మతాలు క్రైస్తవ మతం కూడా మరొక యేసులను ప్రకటిస్తుంది కానీ లేఖనముల ప్రకారము మన పాపల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడనాడు తిరిగి లేచిన ఆ యేసుని మనం స్వీకరిస్తున్నాం వెంబడిస్తున్నాం నిజమైన యేసు అంటే అయినా ఐశ్వర్యాన్ని ఇచ్చే యేసు కాదు అది వేరే ఒక యేసు కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశీలించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి గొప్ప జనం అందరూ ఏ రీతిగా సరిహద్దులు విస్తరింపజేస్తున్నాడు దేవుడు వాళ్ళ శ్రమలు గుండ కాబట్టి నువ్వు మట్టుకునే బాధ్యత గోడలు తిరిగి కట్టే బాధ్యత నీకు అందుకే నేను హొక గ్రంథ దీని తర్వాత హగ్గై గ్రంథంలోనికి మనం పోతున్నాం హగ్గై గ్రంథము ఎందుకు ధ్యానించాలా అన్నప్పుడు ఈ విషయం జ్ఞాపకం వస్తుంది మనము గోడలు కట్టాలంటున్నాము హగ్గయి గ్రంథంలోనేమో మంత్రాలు కట్టాల అని ఉంది అక్కడ కానీ ప్రజలు హగ్గయి హగ్గాయి వేదనతో చెప్తాడు మీరు ఏ మందిరాలు కడుతున్నారు అది ప్రశ్న హగ్గయ్యలో రెండే అద్యాలు ఉంటాయి కాని ఆ హగ్గా గ్రంథం అంతా దేనికి సంబంధించిందంటే మనుషులు ఏదో మంత్రాలు కడుతున్నారు ఏదో గృహాలు కడుతున్నారు వేరే ఒక గృహాలు కడుతున్నారు కాబట్టి ఈ రోజు మనం ఆ విషయం గమనిస్తున్నాం మనుషులందరూ వారు సొంత గృహాలు కట్టుకుంటున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే మత క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు మాదే కరెక్ట్ మాదే కరెక్ట్ మా చర్చే కరెక్ట్ మేమే కరెక్ట్ మాకే దేవుడు అప్పగించండి దేవుడు మాకే బయలుపరచండు అని వాళ్ళ సెల్ఫ్ గురించి చెప్పుకుంటున్నారు అంటే అవి వాళ్ళు కట్టేవి వేరే కృతయాలు లేక వేరే గృహాలు దేవుని గృహాలు దేవుని మందిరాలు అవి కాబట్టి హగ్గై వేదన అంత అదే దానికి సంబంధించింది ఇక్కడనేమో మనం కట్టాల్సింది గొడలు కూలిపోయిన గొడలు వాళ్ళు స్పెషల్ గా కొత్తవి కట్టుకుంటున్నారు అది వికృతమైనది కాబట్టి మనం బహుశా వచ్చేవారం నుంచి హగ్గై సంబంధించిన వ్యాఖ్యలు ధ్యానించబోతున్నాం ఎందుకంటే దాంతో మనము పదవ చిన్న ప్రవక్తకు సంబంధించిన వ్యాఖ్యలు ధ్యానించబోతున్నాం అంటే ప్రస్తుతానికి మనం తొమ్మిది చిన్న ప్రవక్తల సంబంధించిన వ్యాఖ్యాలు ధ్యానించిన ఇంతకాలం ఇంకా మూడు ఉన్నాయి దాంతో పన్నెండు అయిపోతాయి పన్నెండు అయిపోతే సంపూర్తి అన్నట్టు దాని తర్వాత దేవుని విధానం ఏ రీతికి ఉంటుందో ఆ రీతికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఆ దినందు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే గొప్ప జనం దేవుని సన్నిధికి ఆ దినందు అసూరు దేశం చూడండి ఇప్పుడు అసూరు దేశం నుంచి మనం మాట్లాడుతున్నాం ఆ దిన ముందు అసురు దేశంలో నుండి ఐగుప్తు దేశము ఐగుప్తు దేశపు పట్టణంలో నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటిస్ వరకు ఉన్న ప్రదేశం నుండి ఆయా సముద్రంలో మధ్య దేశంలో నుండి ఆయా పర్వతంలో మధ్య దేశంలో నుండి జనులు నీ యొద్దకు ఒత్తురు సరే ఇది కొన్ని కొన్ని ప్రాంతాలలో విన్నాను పాస్టర్స్ చెప్తుంటే ఈ వాక్యం దేనికి సంబంధించిందని వాళ్ళు చెప్పేసి బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే పది గోత్రికులు ఉత్తర దిక్కున ఉన్న పది గోత్రికులు ప్రపంచంలో చలా చిదిరిపోయినరో వాళ్ళందరూ తిరిగి ఇస్రాయల్ దేశానికి వస్తారు అని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇది శారీరకంగా జరుగుతున్న విషయం ఎప్పుడైతే ఆ పది గోత్రికలు ఉత్తర దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినరో రెండు గోత్రాలు దక్షిణ దేశంలో అట్టనే ఉండిపోయినాయి అదొక విధానం అదొక బోధ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇస్రాయల్ దేశంలో కేవలం రెండు గోత్రాలే తక్కిన పది గోత్రాలు ప్రపంచమంతటా విస్తరించి వాళ్ళ గుర్తింపులు మర్చిపోయినారు వాళ్ళు ఏ గోత్రికలో వాళ్ళకే తెలియదు యూరోప్ ఇండియా ఇండియా అన్ని దేశాలలో వాళ్ళు విస్తరించిపోయినారు కాబట్టి వాళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళకి తెలియదు వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను మా గోత్రం ఎక్కడదో మా కుటుంబం ఎక్కడదో మాకేం తెలుసు రెండు వేల సంవత్సరాల క్రితం మర్చిపెట్టాం కదా ఎవరు లేసి స్పెషల్గా ఏం పెట్టలే ఇంటర్నెట్ రెండు వేల సంవత్సరాల క్రితం ఉంటే మా పూర్వీకులు ఎవరో రెండు సంవత్సరాల నుంచి నేను తీస్తుంటే బయటికి కానీ ఇప్పుడు లేదు విధానం సరే వాటి ఆసక్తి లేదు మనం ఏ గోత్రానికి సంబంధించడం వల్ల మనకు లేదు మనం అందరూ మన ప్రభు గోత్రానికి సంబంధించిన వల్ల మనది మనం స్వీకరించాలంతే గోత్రాలు అన్ని కొట్టివేయబడ్డాయి అన్న విషయాన్ని మనం అర్థ చేసుకుంటున్నాం ఏ కుటుంబం స్పెషల్ కాదు దేవుని దృష్టిలో అందరూ పాపం చేసిన వాళ్ళే ఏ భేదం లేదు కాబట్టి అందరికీ రక్షణ అవసరము అందరూ నశించుకున్న వాళ్ళే అనేది మన ప్రభు విదానం కాబట్టి మనం కూడా దాన్ని అట్లనే రక్ష అట్లనే అర్థం చేసుకోవాలి స్పెషల్గా నా కుటుంబం నేర్పరచుకుంటు స్పెషల్గా నా పిల్లల్ని నేర్పరచుకుంటూ ఇది మోసకరమైన బోధ పలాని పాసా నేర్పరచుకుంటూ వాడి తర్వాత వాడి కొడుకును నేర్పరచుకుంటాడు వాని తర్వాత వాడి మనమన్ను నేర్పరచుకుంటాడు అది మోసకరమైన బోధ కానీ ప్రపంచం జరుగుతుంది అదే నేను కళ్ళారా చూసినా చౌలారా విన్నాను ఒక పాస్తా వచ్చి బెనిహీన్ నీ కొడుకు జాష్వాణి నీ తదనంతరం దేవుడు సేవకు ఏర్పరచుకున్నాడు అని ప్రవచిస్తుంటే నేను చెవుల విన్నా కళ్ళరా చూసినా నేను అనుకున్నా అంటే బెనిహీన్ తర్వాత దేవుడు బెనిహీన్ కొడుకుని ఏర్పరచుకుంటాడు కానీ వేరే వాళ్ళని ఏర్పరచుకోడు అని నేను చేసుకున్నా దాని అర్థం ఏంటంటే ఆ ఆ సేవా విధానంలో కేవలము ఒక కుటుంబానికే సంబంధించింది ఇది ఆత్మీయమైన బీజంగానే కాదు కదా శారీరకమైన విషయం ఎందుకంటే కోట్లాది కోట్లాది డబ్బులు అక్కడ ఉన్నది కాబట్టి బెనిహీన తర్వాత తన కుటుంబానికి ఆ డబ్బులు రావాలా అది ప్రవచనం కాబట్టి ఇది ప్రభు నుంచి వచ్చిన ప్రవచనం కాదది మోసతో కూడిన బోధ అట్లా ప్రతి సేవ జీవితంలో ఓరల్ రాబర్ట్స్ విషయంలో అట్టడం జరిగింది దినకరణ్ బ్రదర్ విషయంలో అట్టడం జరిగింది సరే ప్రతి సేవకుని జీవితం విధానంలో ఇదే జరుగుతుంది వాళ్ళ తదనంతరం వాళ్ళ కొడుకులు వాళ్ళ మనమండ్లే అంటే వేరేవాడు వేరేవాడు దేవుని దృష్టిలో అంత నీచుడా వేరేవాడు దేవునికి అంగీకారం కాదా సేవకి పేతురు అంటున్నాడు ప్రతి ఒక్కరిని సేవకుల్లాగా ఏర్పరచుకున్నప్పుడు నిన్ను నీ మనమన్నే ఏర్పరచుకుంటా నీ కొడుకుని ఏర్పరచుకుంటాడా ఏం జరిగినది ఈరోజు వరల్ రాబర్ట్స్ కొడుకు సూసైడ్ చేసుకుని సస్పెండ్ దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు పాల్ దినకరన్ ఎక్కడుండో ఎవరు తెలియదు అవన్నీ మనకి విధానాలను ఏర్పరుస్తున్నా దేవుడు చూపిస్తున్నాడు దాని తర్వాత బెని కొడుకు ఎట్లా జీవిస్తుండో మీకు ఎవరికాని తెలుసా ఇవన్నీ విధానాలు ఏలీ పిల్లలు ఎట్లా జీవించినో మీకు తెలుసా అహరుల పిల్లలు ఎట్లా జీవించారో మీకు తెలుసా నీకు తెలియదా ఎప్పుడైతే నువ్వు ఆ రీతికి ఏర్పరచుకుంటావో దుష్టిని ఆత్మ వచ్చి కూర్చుంటుంది కాబట్టి ఎట్టి ఫస్ట్లో అది ప్రభుకు అంగీకరమైంది కానీ కాదు మోసే తర్వాత ఎందుకు యహోశువు నేర్పరచుకున్నాడు మళ్ళీ యహోశువ మోసే కుటుంబం నుంచి వచ్చేవాడు కాదు కదా రక్త సంబంధి యహోశువ తర్వాత హుషేని ఎవరు నేర్పరచుకున్నాడు కాలేబుని తర్వాత కాలేబుని నేర్పరచుకున్నాడు కాలేబు యహోశుభ కుటుంబం కెళ్ళొచ్చినాడా అది విధానం వాటిల్లో రక్తం సంబంధించింది గానే కాదు అన్న విషయాన్ని మనకు అర్థం చేసుకోవాలా ఇది ప్రభు యొక్క ఆత్మకు సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల కాబట్టి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఇప్పుడు ఇది పది గోత్రికులకు సంబంధించిన వాక్యం కాదు అని నేను అమ్ముతున్నాను ప్రపంచమంతటా అదే బోధ ఈ పది మంది గోత్రికులు ప్రపంచం విస్తరించిన వాళ్ళు తిరిగి వస్తారు కానీ ఇది మనకు చూపించిన ప్రభు గొప్ప జనం ఆయన సన్నిధికి తిరిగి రావడం అన్న విషయాన్ని వ్యాపకం చేస్తుంది పద్నాలుగు వర్షంలో నీ చేతికర్ర తీసుకొని నీ జన్లను సరే ముందు మనం ఒక వాక్యాన్ని వదిలేసుకున్నాం జను ఎద్దరు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును అది మట్టుకు ఖచ్చితంగా జరగడాల్సిందే దేశం ఎందుకు పాడవుతుంది వాళ్ళు చేసిన క్రియలను బట్టి కానీ గొప్ప దేవుని సన్నిధికి తిరిగి వస్తారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నాలుగవ వర్షం నుంచి మన ప్రభుకి సంబంధించిన వాక్యము చూడండి ఆశ్చర్యకరంగా ఈ ఏడవ అధ్యాయంలో ఎన్నో రక ఎన్నో జంప్ అవుతుంది ప్రవచనం అనేక సార్లు ప్రవచనాలు జంప్ అవుతున్నాయి ముందుకు వెనక్కి ముందుకు వెనకకి జంప్ అవుతుంది చూడండి నీ చేతికర తీసుకుని నీ జన్లను కర్మలు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించుని స్వాస్థపు వారిని కాబట్టి ఇప్పుడు సడన్లీ ప్రవచనం ఎంత జంప్ అవుతుంది అంటే మీక సే ఈ విషయం మీకు బాగా అర్థం కావాల చేతికర తీసుకుని నీ జన్లను కర్మలను అడవిలో ప్రత్యేకంగా నివసించింది స్వాస్థ్యంకు శ్వాసపు వారిని మేపము మోసే చేసిండి అది కర్మేలు ప్రాంతానికి నడిపించింది ఇస్వల్పాలి అని ఆ ఐగుప్తు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఇది రెండోసారి జరిగిపోయే జరగబోయే విషయం గురించి జ్ఞాపకం చేస్తుండే మోసే కంటే శ్రేషులను మన ప్రభుకి సాదృశ్యమైంది ఇది కర్ర నీ చేతి కర్ర తీసుకుని నీ జల్లను కర్మేళ్లను నడిపించము అది గొప్ప జనము ఎప్పుడైతే ప్రభు చెంతకు దిగుతుందో ప్రభు అప్పుడు వాళ్ళని నడిపిస్తాడు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎప్పటికైనా అంతే వాళ్ళు హతసాక్షులు అయినప్పుడు ఆయన సన్నిధికి వాళ్ళు చేరుతారన్న విషయాన్ని ప్రభు తప్ప ఎవరు ఆయన వారిని స్వీకరించారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దాని తర్వాత ప్రభు ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది చూడండి భాషనులోను గిలాదులోను వారు పూర్వకాలం మేసినట్లు మేదురు అప్పుడు వాళ్ళకి సంతోషం ప్రభు సన్నిధికి వచ్చినాకనే వాళ్ళకి సంతోషం సమాధానం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఎందుకంటే చరిత్రలో భాషను వాళ్ళు కర్మేలు మూడు స్థలాలు కదా కర్మేలు భాషను ంతాలలో వాళ్ళు సమృద్ధిగా ఆహారం పొందుకున్నారు సమాధానంతో వాళ్ళు నివసించారు అవి తిరిగి వస్తాయి ఎప్పుడొస్తాయి నీకు సమృద్ధి సమాధానము ఎప్పుడొస్తాయి ప్రభు చెంతకు వస్తేనే అందుకే ప్రభుని నడిపిస్తేనే కాని నీకు ఆ సమాధానం రాదు అన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడు గ్రహిస్తున్నారు అంటే యుగ సమాప్తిలో శ్రమలా గుండా మరణించే టైంకి వాళ్ళు దాన్ని గ్రహిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు అప్పుడు ఏం జరుగుతావు చూడండి ఇరు పదిహేను వర్షం ఐగుప్త దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జన్లకు అద్భుతములను కనువరుతును అది యువ సమాప్తింగ్ అవి మరి విశేషమైన అద్భుతాలు అప్పుడు జరుగుతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు కాబట్టి గొప్ప వీటన్నిటిని గ్రహిస్తారు అప్పుడు అద్భుతాలు జరగడం అందుకే ఇద్దరు సాక్షుల గురించి మనం చూస్తాము ప్రాణ వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళ దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతాలు చేశారు పరిశుధాత్మ అంతవరకు లేదు వాళ్ళ మీద ఎప్పుడైతే పరుశుధాత్మ గొప్ప జనం మీదకి వస్తుందో వాళ్ళలో విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళందరూ ఆ ఇద్దరు హత సాక్షులు అయిపోతారన్న విషయం మనం అక్కడ చూస్తాం వాక్యం కాబట్టి వాళ్ళందరూ గొప్ప జనానికి సాదృశంగా ఉన్నారని ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది అద్భుతాలు కనపరుస్తారు అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకొందురు ఇవి జరగాల్సియే వారి చెవులు చెవుడెక్కిపోవును నువ్వు స్తున్నప్పుడు గొప్ప జనము లెక్కకు మించిన వాళ్ళు వాళ్ళు స్తుంటే ప్రభుని మరణిస్తప్పుడు వాళ్ళ చెవులు అట్లా తయారైతాయి ఏడవ వచనం పదిహేడు సర్పం లాగున వారు మన్ను నాకు దొరుకు ప్రాకు పురుగు తమ ఇరవులలో నుండి వణుకుచు ప్రాకి ఒత్తురు మన దేవుడైన యహోవ యొక్కకు భయపడుచు ఒత్తురు కాబట్టి ఫస్ట్ రక్షణ ఈ లోక అంతా రక్షణ పొందాలా రక్షణ పొందుతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది వాళ్ళందరూ మన ప్రభుని తెలుసుకుంటారు విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు నిన్ను బట్టి భయం సరే పద్దెనిమిది నుంచి మరి ప్రవచనం షిఫ్ట్ అవుతుంది ఇది జాగ్రత్తగా మనం ధ్యానించాలా ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అట్లా అతికినట్లు ఫ్లో కావట్లేదు ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి జంప్ అయిపోతుంది ఎందుకంటే ఈ వాక్యం ముగిస్తుంది కాబట్టి ఈ వాక్యం ముగిస్తుంది కాబట్టి ఆ దశలలో రకరకాల ప్రాంతాలలో ఎట్లా జరుగుతుంది అన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంది పద్దెనిమిదవ వర్షంకి వచ్చినప్పటికీ మరి కొత్త ప్రవచనం అది ముగింపు ప్రవచనం ఏందో ప్రవచనం చూడండి మీకు బాగా అర్థం కావాలా ఇది ఈ విషయం ఇంతవరకు మనము సర్పంలోనూ తేలనూ గొప్ప జనాన్ని చూస్తున్నాం గానీ మందికి సంబంధించిన ప్రతి దశలో మనం గమనిస్తా ఉంటాం ప్రతి ప్రవచనంలో తప్పక వారిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఎక్కడ ఒక మూలలో కాబట్టి ఈ వాక్యం ముగించేటప్పటికి మీకు లక్ష నలభై నాలుగు మంది కనిపిస్తారు కాబట్టి గ్రంథబుచ్చుటల్లో నేనున్నను అని నాకు తృఢమైన నిశ్చేత నాకు అక్కడనే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఆ గుంపులో ఉన్నాను ఎందుకు దేవుడు నన్ను స్పెషల్ గా ఏర్పరచుకున్నాడు వాటి కొరకు ఎందుకు వీటన్నింటినీ అనేకలకు ప్రకటించడం కొరకు అదే స్పెషల్ అంతకంటే స్పెషల్ ఏం లేదు పేరు లేదు మనకి మనం మనం ఒక శబ్దం అంతే కాబట్టి మనకు మనకు ఖచ్చితంగా చూపించాలి చూడండి పద్దెనిమిది వర్షంలో తన స్వాస్థ్యములో అంటే తన బిడ్డలలో తను ఏర్పరచుకున్న వారిలో అనే విషయం కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మందిని ఎప్పుడు ఆయన ఏర్పరచుకున్న వారితో సమాధాన గుర్తింపు అనుగ్రహిస్తున్నట్టు మనకి మనం మటుకు ఆ ఉండాల తన స్వాస్థ్యము అంటే సకల గోత్రములకెళ్ళి మనం కొనుక్కున్నాడు స్వాస్థ్యం అంటే ఆస్తి మనమంతా ఆయన ఆస్తి కాబట్టి మనల్ని అనేక ప్రాంతాల నుంచి ప్రపంచాల నుంచి కొనుక్కున్నాడు రకరకాల ప్రాంతాల పుట్టి పెరిగిన వాళ్ళం మనం అందరం ఎక్కడెక్కడో పెరిగిన వాళ్ళం కానీ మనల్ అందరినీ ఆయన స్పెషల్గా కొనుక్కున్నాడు ఎందుకు కొనుక్కున్నాడో మీరు ఇప్పుడు బాగా చేసుకోండి కాబట్టి లక్ష మందికి సాదృశ్యం తన స్వాస్థ్యములో శేషించిన వారిని దోషమును పరిహరించను కాబట్టి ఎప్పుడైతే మనం స్వాస్థ్యము ఎప్పుడైతే మన శివ జీవితం ద్వారా ఆ గొప్ప జనము ఎక్కడైతే ఎప్పుడైతే మన దగ్గరకు వస్తారో వాళ్ళందరినీ క్షమిస్తా ప్రభు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీ సేవ బాగా అర్థం చేసుకోండి మనం మనకి సేవ అనుగ్రహించబడింది ఏంటంటే గొప్ప జనానికి మనము ఈ యొక్క సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తారు ఇప్పుడైతే యుగ గుడితనం ఇచ్చింది వాళ్ళకి రోముల రాష్ట్ర పత్రిక ఎనిమిది ప్రకారంగా ఈ యుగ వారికి గుడితనం కల్పించింది పదకొండవ అధ్యాయం వరకు మనం చూస్తాం వాటిని రోముల రాష్ట్ర పత్రికలో ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం ప్రకటిస్తామో వారికి కళ్ళు తెరుచుకుంటారు తెరుచుకున్నప్పుడు ప్రభు వాళ్ళని అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నువ్వేమల్లా నా దేవుడు నా ప్రార్థన ఆలకించు ఖచ్చితంగా నీ ప్రార్థన లక్షించాలి ఏమని నీ ప్రార్థన ప్రవ్వ గొప్ప జనం నీ కనికరం చూపించినైనా వాళ్ళందరినీ రక్షించు ప్రవ్వా ఎందుకంటే మరణకాండ రక్త దేశంలో రక్తం ప్రవేశించడము కాలువల అది నేను చూడలేని స్థితిలోన్నాను ప్రవ్వా అది నన్ను వేదన వెంబడిస్తుందని నా తల నుంచి అరికాల వరకు ఆ వేదన నన్ను పట్టుకొని విడిచిపెడతలేదు ప్రవ్వ వాళ్ళ పట్ల కనికరం చూపించినైనా అనేసి తన స్వాస్థ్యంలో శేషించిన వారు అంటే నీ సేవా జీవితంలో వచ్చిన గొప్ప స్వాస్థ్యం అంటే లక్ష నలభై నాలుగు అందులో శేషం అంటే గొప్ప జనం నుంచి మళ్ళీ మీలో కలిసిన వాళ్ళు కాబట్టి విషయాలు భావన చేసుకోండి అన్న శేషమన్నా లక్ష నలభై మందికి జ్ఞాపకం కానీ స్వాస్థ్యంలోకి వచ్చిన గుంపు ఇది శేషమంటం అంటే మిగిలినది గొప్ప జనంలో మిగిలిన గుంపుని శేషమంటం కాబట్టి వారిని ప్రభు వారి దోషం పరిహరించి వారు చేసిన అతిక్రమం విషయమై వారిని క్షమించు దేవుడే దేవుడు దేవుడైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అప్పుడు చెప్తారన్నట్టు వాళ్ళు సాక్ష్యం మన ప్రభు గురించి వాళ్ళు సాక్ష్యం మాట్లాడుతుంది మనం చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు నీతో సముడైన దేవుడు ఎవడున్నాడా నీతో సమానమైన దేవుడు ఎవరు లేరు అని మనం చెప్తున్నాం మన దేవుడు మన ప్రభు దేవుడు ఒక్కడు కూడా లేడు ఎందుకంటే ఎవరితో పోల్చారు నన్ను దేనితో మీరు పోలిస్తారన్నాడు నన్ను మీరు దేంతో పోలిస్తారంటే హిమ్యా గ్రంథం పదో దేలా మనం చూస్తాం కదా నన్ను మీరు దేనితో పోలుస్తారు మీరు దేంతో పోల్చలేరు ఎందుకంటే అక్కడుంటే కదా పోల్చాడు మన ప్రభుత్వం సమానం ఎవ్వరు లేరు ఎందుకంటే అతిక్రమ క్షమించే దేవుడు ఒక్కడు లేడు లోకంలో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం గొప్ప అప్పుడు ఆ శేషము మన స్వాస్థ్యంలోనికి వచ్చిన మనం మన గుంపులోకి వచ్చిన ఆ యొక్క గొప్ప అప్పుడు క్షమాపణ పొందుకుంటారు ప్రభు వాళ్ళని క్షమిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం అప్పుడు వాళ్ళు సాక్షిమిస్తారు మన దేవుడు ఒక్కడు లేడు అంతవరకు ఎందుకు ఇవ్వాలి శ్రమల గుండ బుద్ధి తెచ్చుకోవాలినా శమలుగుంట పోయినా బుద్ధి మనుషులు అందరూ అంతే కదా పగిలం దెబ్బలు తగిలినాకనే బుద్ధి వస్తుంది దెబ్బలు తగలకము ఎందుకు బుద్ధిరా మళ్ళా దేవుడు మనకు ముందుగానే ఇచ్చింది ఈ వాక్యాన్ని ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు దీనికి సంబంధించిన వాక్యాలు ఎన్నో ఉన్నాయి బైబుల్లో మనం చూస్తాము నేను ఎన్నో రాసుకున్నా కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు మీరు ఇంటి వెనక చూసుకోండి ఆ వాక్యాలు గ్రంథము నూట మూడు అధ్యాయము రెండవ వర్షంలో ఆయన ఎప్పటికీని కనిపించకుండా మన అతిక్రమలని ఆయన పరిహరించు ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తున్నాం ఇరుమియా గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై నాలుగవ ఆయన ఎప్పటికీ మన పాపాలను జ్ఞాపకం చేసుకున్నట్టసారి క్షమించినాక రవ్వా నా పాపాలు క్షమించినాయని ప్రార్థన చేసినప్పుడు యథార్థతతో నిండు మనసుతో అవి ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోవడం అది విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుండే అదే రీతిగా అపుస్తకర మూడవ అధ్యాము పంతొమ్మిదవ వర్షంలో కూడా అది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాత నిబంధన కాలమే కాదు కృత నిబంధన కాలంకి కూడా ఎప్పటికీ అవి జ్ఞాపకానికి రాకుండా తుడిచివేయబడెను అంటున్నాడు తుడిచివేయబడి అంటే బుక్ లేవు గ్రంథపు చుట్టలో పాపంలో లిస్ట్ లేదు అన్నట్టు అవి తుడిచేసిన రబ్బర్ బెడ్ చూసినట్లు అట్లా ఎప్పటికీ కూడా జ్ఞాపకం లేకుండా అంటే కృత నిబంధనకు వస్తే ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు అవి ఆయన రక్తపు మణులలో ముంచి వేయబడ్డాయి అని పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాము ఎప్పటికి కనిపించకుండా దూరంగా వాటిని తోసి వేసేసిండని చెప్తున్నాడు కానీ అపూష్టకరంకి వస్తే అంటే కృత నిబంధన కాలంకి వాటిని సంపూర్ణంగా తుడిచివేస్తుండే దృఢమైన నిశ్చేత మనకు అక్కడ పాత నిబంధన కాలంలో మన విశ్వాసాన్ని బలపరుస్తూ మన విశ్వాసాన్ని దృఢత్వంలోకి నడిపించి దాని నిశ్చేత చేసిన మన ప్రభు అందుకే క్రొత్త నిబంధనకు వస్తే అపూష్టకరంలో అవి తుడిచివేయబడ్డాయి జ్ఞాపకంకి రాకుండా తుడిచివేయబడ్డాయి అన్న విషయం అంటే సంపూర్ణ అంటే పర్ఫెక్షన్ అన్నట్టు మనకి సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు మనకి అక్కడ అనుగ్రహిస్తున్నాడు ఆయన ఎంతో శ్రేష్ఠుడున్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి అవి అఘాధంలో నీవు పడవేతువు పూర్వకాలంలో నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనపడు కణికరమును నీవు అనుగ్రహించువు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి అబ్రహాము ఇసాకు యాకోబ్లకు చేసిన వాగ్దానాలు నీ జీవితంలో ఆ రోజు ఆరంభమైతాయి అంతవరకు కానేగా అబ్రహము ఇసాకు యాకోబ్లకు చేయబడ్డ వాగ్దానములు నీ జీవితంలో ఎప్పుడు ఆరంభం తెలుసా ఆయన నిన్న సొంత రక్షకులు స్వీకరించి నేను అబ్రహాము సంతానం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధనం ద్వారా నన్ను అబ్రహాము సంతానంగా మార్చుకున్నావు కాబట్టి గ్రంథ వాగ్దానం నావి అని నువ్వు అప్పుడు సాక్షిమిస్తావు హెబ్రోన్ లో పాటవాడేటోళ్ళం చిన్నప్పుడు మేము గ్రంథ వాగ్దానం అన్ని నావి అని వాళ్ళ ఒకరి బాడీ ప్రతి ఒక్కరి బాడాల ఇప్పుడు నువ్వు కూడా వాడుతావు ఈ వాగ్దానం అయితే ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే నేను విన్నా వెరీ రీసెంట్లీ అది ఆదికాండం పన్నెండు అధ్యాయనం మనం చూస్తాం అబ్రాహ్మణ్ వాగ్దానం చేసిన దేవుడు నీ సంతానం ఈస్కరేణుల వలె వర్ధిల్లా చేస్తాను ఆశ్రదం అయితే ఆ పన్నెండవ అధ్యాయంలో పై భాగంన ఆరంభిస్తాడు ఆశీర్వాదము క్రింది భాగంన దాన్ని సంపూర్తి చేస్తాడు ఈస్కరేణువుల వలె ఆకాశ నక్షత్రం వలె అని అది ముగిస్తుంది వాక్యం కాబట్టి ఆయన చెప్తుండేమని చెప్తుండంటే శారీరకంగా ఉన్న ఇసాల్ఫలన్నీ దేవుడు ఈ రోజు కూడా ఆశ్రయిస్తాడు అని చెప్పి అది మోసం ఎందుకంటే దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా శరీరకమైన ఇసల్ఫ్ అనేది లేనేలేదు ఎందుకంటే ఇర్మియా గ్రంథంలోనే మనం చూస్తాము సున్నతి హృదయానికి సంబంధించిందని శరీర శరీరకానికి సంబంధించింది కానీ కాదు శారీరకమైన సున్నతి సున్నతే కాదంటాడు రోమిల రాష్ట్ర పత్రిక రెండో దానిలో కాబట్టి శరీరమైంది కాదు అన్న విషయాన్ని అక్కడి నుంచి జ్ఞాపకం చేసి పాత నిబంధన కాలంలో అది చూడండి మీకు ఒక విషయాన్ని చూపించి వాక్యాన్ని ముగించుకుంటా వచ్చేవరం మనం దీన్ని కొనసాగించుకుందాం సరే ఒక రీతిగా మీకు గ్రంథం ముగించినట్లే చూడండి ఏషా గ్రంథము అరవై వచనం అధ్యాయం అరవై అధ్యాయం చూడండి మన ప్రభు మరణానికి సంబంధించిన వాక్యం ఇది ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దానికి ఉంది మొత్తం అధ్యాయము అయితే అరవై అధ్యాయము తొమ్మిదవ భస్టానికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేసిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఏ రీతిగా ఆయన బాధలు అనుభవించిండు ప్రేమ చేతను తాలిమీ చేతను వారిని విమోచించను మనల్ని ఏ రీతిగా రక్షించండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి సరే గుడ్ ఫ్రైడే రోజు ఈ వాక్యాలు చెప్తారో చెప్తారు నాకు తెలియదు కానీ ఇది అసలేంది ఈ వాక్యం చెప్పాలా ఆయన ఏ రీతిగా శ్రమను అనుభవించండు అన్న విషయాన్ని అరవై అధ్యాయంలో ఉంది ముఖ్యంగా చూడండి పూర్వ దినం ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనిచ్చు వచ్చెను ఆయన తన బిడల్ని ఎరితిగా ఎత్తుకొని మోసుకొని వచ్చిండు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆయనను ఆ వాక్యం తర్వాత నేను ముగించుకుంటాను పదవ వచనంలో ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను అసలు ఈ వాక్యము కొత్త నిబంధన కాలం వాక్యమా పాత నిబంధన కాలం వాక్యమా పరిశుధాత్ముని దుఃఖి పరిశుధాత్ముని ఆర్పకుడి పరశుధాత్మని దూషించకుడి ఇట్లాంటి వాక్యాలన్నీ కొత్త నిబంధనకు సంబంధించిన వాక్యాలు కదా కానీ యేష గ్రంథాలు ఎందుకు చూపిస్తున్నాడు ఇసాయిల్ పదాలు ఆ రీతిగా చేసిండ్రు ఏం చేసిండ్రు పరిశుధాత్మను దుఃఖింపజేసిండ్రు ఎప్పటికైనా ఒకటే విధానం పాత కాలమైనా క్రొత్త నిబంధన కాలమైనా పరిశుదాత్మని దుఃఖింపజేయడం అంటే ఏంది చెప్పండి పరసాత్మను దుఃఖింప చేయడం అంటే సత్యాన్ని తృణీకరించడమే పరశాత్మను దుఃఖింపజేయడం నీ దగ్గరికి అనుగ్రహించబడ్డ సత్యాన్ని ధృనీకరించడే నువ్వు పరశాత్మను దుఃఖింప చేస్తున్నావు నీకు ఎంత సత్యాన్ని చెప్తున్నారే వీడికి ఏం వీడు మెంటలోడా వీనికి ఎంత చెప్తాను ఎందుకు వింటలేడు వీళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు అంటాం దాని అర్థం ఏంది వాడు సత్యాన్ని గ్రహిస్తలేడు విషయం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు యశ గ్రంథం ద్వారా యశ భక్తులం ద్వారా వారు ఎప్పుడు కూడా ఆయన ఆయన నువ్వు తిరుగుబాటుతనని చేశారు తిరుగుబాటుతనంటే వాక్యాన్ని తృణీకరించడం అంటే తిరుగుబాటుతనం చేసి ఆయన పరిశుధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి అయ్యాను ఎప్పటికైనా అంతే పాత నిబంధన కాలమైనా కృత్య నిబంధన కాలమైనా ఎప్పటికైనా మనము తిరుగుబాటుతనం చేసి ఆయన పరుశుత్మ దుఃఖింపజేస్తే ఆయన మన మీదికి రివర్స్ వస్తాడు ఆయన మనకి విరోధి అవుతాడు ఆయనతో విరోధం సబబా ఎట్టి ఫస్ట్ మనం అది సబబు కాదు ఆయనతో విరోధము చాలా కఠినమైంది కాబట్టి చూడండి తీర్పు తీర్చేవాణి ఆశ్రయం కోరాల తీర్పు తీర్చేవాణి దగ్గర నిలబడి తన్ను నన్న తనిపించుకోవాల ఇది మనం మరి నేర్చుకోవాల్సిన విషయం ఈ వాక్యాలలో తీర్పు తీర్చేవాడే శిక్షించేవాడు కాబట్టి మనము ఆయనలో ఉంటే తీర్పు లేదు మనకైన వాక్యం కూడా తెలుసు రోమల రాష్ట్ర పత్రిక ఎనిమిదిలో తెలిసి కూడా మనము తీర్పుకి గురి అవుతుంటామా ఈ విషయం బాగా అర్థం చేసుకోండి గొప్ప జనం తీర్పు పొందిన వాళ్లే శ్రమల గుండా పోయి హత సాక్షులై అనే సన్నిధికి ఎందుకంటే పురుషాత్మని వాళ్ళు దుఃఖపరచరు మనం దుఃఖపరచద్దు పరుశురాత్మ మనకి ఈ వాక్యాలు అర్థమైనప్పుడు ప్రవ్వా నీకు ఎంతో కృతజ్ఞతలైనా ఈ సత్యం నాకు బయలుపరచేందుకు ఇప్పుడు నేను దీన్ని అనేకలకు ఎలుగెత్తి చాటాలా ఈ సత్యాన్ని నేను అనేకలకు ప్రకటించాలా లేకపోతే నీ సరిహద్దులు విశాలంగావు నీ దగ్గరికి వాళ్ళు స్వాస్థ్యంగా శేషంగా రానేదారు అందుకోరికే నీకు మీక గ్రంథం ముగింపులో స్పెషల్ సేవ నీకు అనుగ్రహించబడింది ఏంటంటే నువ్వే ఆ యొక్క నీలోనికి వాళ్ళు శేషంగా వస్తారు నీ ప్రార్థన నీ సేవా జీవితం విధానంగా వాళ్ళు నీ దగ్గరకు వస్తారు అప్పుడు ప్రభు వాళ్ళని క్షమిస్తాడు చిన్న గుంపే ఎందుకంటే శేషం అంటే ఎప్పుడైనా చిన్న గుంపె గొప్ప చాలా పెద్దది కానీ వచ్చేది చిన్న గుంపే నీ దగ్గరికి అట్లా ప్రపంచమంతా విస్తరిస్తుంది అన్నట్టు మన సేవా విధానంగా మన సేవా జీవితంలో కొన్ని కొంతమంది రావచ్చు నీ సేవ జీవితం కొంతమంది నా సేవలు కొంత కొంతమంది రావచ్చు ఆ విధంగా గుంపు తయారవుతా ఉంటుంది అంటే ప్రపంచం అంతా సో ఇప్పుడు ఆ గుంపులు తయారవుతున్న కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దానికి తగినట్లు మనం జీవించాలా కాబట్టి ఇది పక్కకు పెట్టేసి నీ సొంత తలంపులు ఉపయోగిస్తే నీ సేవ జీవితం వృధా అయిపోతాయి ఇంతకాలం వృధా అయిపోయింది వృద్ధాప్యానికి వచ్చినాక కూడా వృధా అయిపోతే వృధానే ఖచ్చితంగా వృధానే కాబట్టి మన వృద్ధాప్యంకి ముందే ఈ సత్యాలను దేవుడు మనకు బయలుపరిచినాయి కాబట్టి లోకంలో దాన్ని మనం కొనసాగించుకోవాలా సేవ జీవితంలో నీ శక్తి కొలది దాన్ని ప్రకటించడం నేర్చుకో సరే మనుషులు తృణీకరిస్తూ ఉంటారు సరే వాళ్ళ విధానం అది దేవుడు వాళ్ళని తయారు చేసుకున్నారు వాళ్ళు ముళ్ళు ముళ్ళుగానే ఉంటారు వాళ్ళు దూషిస్తూ ఉంటారు పొడుస్తూ ఉంటారు నేను పక్కన బలంలాగా ఉంటారు ఏమైనా పర్లేదు అన్నింటినీ భరించాలా ప్రేమతో ఆయన తాళిండు వాళ్ళని వాళ్ళని ఎత్తుకొని నడిపించిండు అని మనం ఏసగ గ్రంథంలో చూసినాం ఇందాక వాక్యం మనం కూడా అదే విధంగా జీవించాలి కదా క్రీస్తుని బోలిని నడుచుకోండి అంటే మనం కూడా ప్రేమతో తాళాలా అన్ని ఓర్చుకోవాలా వాళ్ళని ఎత్తుకొని తీసుకొని రావాలా సరే నిజంగా మీరు ఎత్తుకుంటారా లేదా అది మీ ఇష్టం అది ఎట్లా ఎత్తుకొని తీసుకొస్తారో అది మీ సేవ జీవితం వాళ్ళని మీరు భుజగిస్తారా నచ్చ చెప్తారా కఠినంగా చెప్తారా అవన్నీ మీకే దేవుడు అప్పగించింది దానికి తగిన అభిషేకం కూడా మీకున్నది అటువంటి కనువిప్పు కూడా మీకున్నది కాబట్టి మీ సేవ జీవితాన్ని దేవుడు ఆశ్రయించాలని మనం ప్రార్థిస్తాం పరుశుద్దు రఘు దేవం మీకు వందలేసయ్యా మీకు ఆ గ్రంథపు చివరి భాగంలో మేము ఈ విషయాలు ధ్యానించిన మీరు వచ్చి ఆశ్చర్యకరంగా మీ ప్రవచనాలు ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి మమ్మల్ని తీసుకెళ్ళింది ప్రవ్వా గొప్ప జనం అందరూ హతసాక్షి అయినప్పుడు మీరు కాపర్ లాగా కర్ర పట్టుకొని మేము మీరు చూసినాం నైనా మమ్మల్ని మీ దాసులుగా స్వీకరించి వారిని పోషింపజేసే బిడలుగా మమ్మల్ని తయారు చేసినారు కాబట్టినైనా చిన్న శేషమును మీరు మాకు అనుగ్రహిస్తున్నారు వారి కొరకే మేము ఈ యొక్క పడుతున్నాం నైనా మేము ఏమి కూడా మీ నుంచి స్పెషల్గా కోరతలేం మాకు ఆస్తులు అంతస్తులు కావాలని మేమేం కోరుతలేం గొప్ప గొప్ప ఉద్యోగాలు పెద్ద పెద్ద శాలరీస్ కావాలని మేమేం కోరతలేం అవన్నీ పొందినామని మేము ఎప్పుడో ప్రార్థించినాం ప్రవ్వా శ్రేష్టమైన ఇవులను మీరు మాకు అనుగ్రహిస్తారని ముందుగానే వాగ్దానం చేశారు కాబట్టి మేము దాని గురించి మేము చింతించాం ప్రవ్వా మా భవిష్యత్తు గురించి మీరు ఎంతో ఉన్నతమైన తలంపులు గలవారని కీర్తనకారుడు నలభై అధ్యాయంలో మాకు అవి జ్ఞాపకం చేసినాడు అయినా అవి లెక్కకు మించిన అన్నారు ప్రభా మీ తలంపులు కాబట్టి మేము దేని విషయంలో చింతించాం దేని విషయంలో బాధపడం అనిలను చూసి వ్యసనపడము ఈ లోకంలో కఠినలు గొప్పవారు అవుతుంటే మేము ఎట్టిప్రస వాళ్ళని చూసి వ్యసనపడమైనా దుఃఖపడమునైనా మా కొరకు ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది అది మేము జాగ్రత్తగా చేయాలా ప్రభావ దాని నుంచి మేము తప్పిపోకుండా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇన్ని సత్యాలు బయలుపరచబడ్డాక కూడా మేము ఏరితిగా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోగలం నైనా మా ఐహిక విచారణ ఎంతగా ఉన్నా మా కుటుంబంలో సమస్యలు ఎంతగా ఉన్నా ఈ లోకంలో ఎంతగా సమస్యలున్నా ప్రవ్వాటన్నిటినీ మీద మోపుతున్నాం మా చింతా యావత్తు మీ మీద మోపుతున్నాం మేం మట్టుకు ఈ యొక్క మీ యొక్క ప్రణాళికలో పాల్గొని దాన్ని ముందుకు తీసుకొని పోవాలా ప్రవ్వా గొప్ప జనము హతసాక్షులు కావడం మరోసారి మాకు చూపించినారు వాక్యం ప్రవ్వా ఇది మమ్మల్ని గత ఆరు సంవత్సరాల వెంటాడుతుంది అవును ప్రవ్వా ఆ భారము మాకు అధికమవుతుంది అయినా కానీ అది సులువైందని మీరు అంటున్నారు ఎందుకంటే మీరే చూపిస్తున్నారు కాబట్టి ప్రయాసంతో కూడిందే ఈ యొక్క వాక్యం ప్రకటించడం గొప్ప జనానికి బయటికి వెళ్ళి కానీ చిన్న శేషము ఖచ్చితంగా దీన్ని స్వీకరిస్తుందని మీరు చూపించినారు ఈరోజు వాక్యంలో ఆశ్చర్యకరంగా ఉంది ప్రవ్వ మా కళ్ళకవి బబులోను కూలిపోయే ప్రవచనం ఈరోజు మాకు చూపించినారు అది బురదలాగా తొక్కబడే కాలానికి వస్తున్నామని మీరు మాకు చూపించినారు ప్రవ్వ మతక్రైస్తవ జీవితము కూలిపోయే దినానికి మేము సిద్ధపడుతున్నాం నైనా అది మీరు మాకు చూపించిన ఈరోజు అశురు నాశనం అయ్యే కాబోయే దినానికి గురించి మీరు మాకు చూపించిన ఈరోజు ప్రవ్వా ఈ లోకం మొత్తం తారుమారు కాలానికి మేము సిద్ధమవుతున్నామని మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా మీక ఆశ్చర్యకరంగా అవన్నీ మాకు బయలుపరిచిండి ప్రవ్వా అవి మీరే మీ కలిగిందని మేము విశ్వస్తాం ఈరోజు మేము పడిపోయిన ఆ గోడలు కట్టాలా ప్రవ్వా మేము ఏ ప్రాంతానికి వెళ్ళి ఈ యొక్క సువార్త ప్రకటించాలనో మీరే మమ్మల్ని నడిపించండి మేము ఒక స్థలంలో కూర్చొని ఉండడానికి వీల్లేదు ప్రవ్వ మత క్రైస్తవంలో అందరూ ఒక స్థలంలో కూర్చొని కానీ మీ విధానం అనేక ప్రాంతాలకు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు వాటి మేము ఆ రీతిగా జీవించాలా గొప్ప జనం పట్ల కనికరం చూపించండి లక్షా మందిని ఆశ్రయించండి ఈ సాయంత్రం సమర్థ ప్రవ్వ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ను ఆశ్రించి వాళ్ళ కుటుంబంలో శాంతి సమానం తెచ్చేసి ప్రతి చీకటి దురాత్మ అంధకార మంతశక్తులను ఏసుక్రీస్తు అన్న పాతంలో బంధించండి ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ దహించగ్ని కంచగెట్టండి మీరు రాకపోతే సిద్ధపరచుకొని మీరే మహింపొందమని రానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్